అర్షుదర ప్రేమల దేవా కృపణ దేవాభ నీ యొక్క లెక్కలను బంధనలు కృతజ్ఞతలు అర్షద్రవ శక్తి మంత్రుల సర్వాధికారులు నీకే దేవాలని కంటిపా గొప్ప దేవా నీకు వందలు బడ్పడుతు వెళ్ళినప్పుడు ప్రభునందు మేము ఆనందించాలా దేవాయసు ప్రభ వారి ప్రతిరోజు కూడా ప్రభా నీ యొక్క సన్నిధిలో మేము కేటాయించాలా ఈ వాక్యం నియానించాలా దాని ప్రకారంగా మేము నడుచుకునేలాగా సాయపడమని ప్రార్థస్వంతండి దేవాయసు ప్రభ ఇంకెంతమంది బిడ్డలైతే రాలేదు ప్రభ వారి అందరినీ రక్షించమని ప్రార్థస్వంతండి అదే రీతిగా ప్రభ వారి పాటల ద్వారా మీరు మహమం పొందిన తండి వాక్యం చేత మాతో మాట్లాడం ప్రభ ఆది అంతం ప్రభ మీరే తోడైనా నడిపిస్తారని యేసుకృష్ణ నామంలో ప్రార్థిస్తుంది ఆమె నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు క్రమలైనను శత్రువైనను నిన్ను నన్ను వేరు చేయలేవు క్రమలైనను శత్రువైనను నిన్ను నన్ను వేరు చేయలేవు కేసయ్యా ఏసయ్యా నేనుండలేనయ్యా కేసయ్యా ఏసయ్యా నేనుండలేనయ్యా క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా క్షణమైన నీవు లేక నీ నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు జీవించుతున్నది నేను కాదు క్రీస్త జీవిస్తున్నాడు జీవించు జీవించున్నది నేను కాదు తీసేసే నాలో జీవిస్తున్నాడు ఏదేమైనా నాకు వేసే కావాలి మన్నా నాకు వేసే కావాలి నీదేమైనా నాకు వేసే కావాలి ఎవరేమన్నా నాకు వేసే కావాలి నీ ఏ సయ్యా ఏ సయ్యా నేనుండలేనయ్యా నీకు లేక నీ ప్రేమల నుండి నన్ను ఎడబాపు వారెవరు క్తిసు నీ ప్రేమల నుండి నన్ను ఎడబాపు వారెవరు నీ చిత్తం చేయుట నాకు ఆనందం నీ చిత్తం చేయుట నాకు ఆనందం నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను ఏమిచ్చినా నీకు స్తోత్రాలు ఏమీ ఇవ్వగపోయిన వందనాలే ఏమిచ్చినా నీకు స్తోత్రాలే ఏమీ ఇవ్వగపోయిన వందనాలే ఏసయ్యా ఏసయ్యా నేనుండలే ఏసయ్యా ఏసయ్యా నేనుండ తెనమైన నీవు లేక నేనుండలేనయ్యా తెనమైన నీవు లేక నేనుండలేనయ్యా నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు ఇసు నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు ఈ లోకాన్ని నేను పెంటగయించాను నీ కోసమే నీ ప్రేమ కోసమే ఈ లోకాన్ని నేను పెంటగయించాను నీ కోసమే నీ ప్రేమ కోసమే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే నా మట్టుకైతే బృతుకుట క్రీస్తే చావైన అదిలాభ మే చావై నే మే అదిలాభ మే ఎనిండలేనయ్యా ఎసయా ఎసే నుండలైనయ్యా చెనమైనా నివులేకనే నుండలేనయ్యా జనమైనావులేక నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు నీ ప్రేమలో అలాని ప్రేజలాంటు ప్రేమ ఏసయ్య ప్రేమా ప్రేమ ఏసయ్య ప్రేమ ప్రేమ ఏసయ్య ప్రేమా ప్రేమ ఏసయ్య ప్రేమా మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమా ఏసయ్య ప్రేమా ప్రేమా ఏసయ్య ప్రేమ తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమా తండ్రి విడచిన గాని నను విడువ నన్న ప్రేమ తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమా తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగింట్లో నన్ను హత్తుకున్న ప్రేమ నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమా తన కౌకిట్లో నము హుకున్న ప్రేమ మారనిది మరువనిది బీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమా ఏసయ్య ప్రేమా ప్రేమా ఏసయ్య ప్రేమా నేను మరచిన నన్ను మరువనన్న ప్రేమ నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నేను మరచిన గాని మరువనన్న ప్రేమా నేను విడచిన గాని విడువనన్న ప్రేమ నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమా తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమా నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమా ఏసయ్య ప్రేమా ప్రేమ ఏసయ్య ప్రేమా నేను పుట్టక ముందే నను ఇన్నుకున్న ప్రేమ నేను 이르క ముందే ఏర్పర్చుకున్న ప్రేమ నేను పుట్టక ముందే నను ఇన్నుకున్న ప్రేమ నేను 이르క ముందే ఏర్పర్చుకున్న ప్రేమ తనారచేతిలో చెక్కుకున్న ప్రేమ ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ తన అర చేతుల్లో చెక్కున్న ప్రేమా యదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ ప్రేమ ఏసయ్య ప్రేమ ప్రేమ ఏసయ్య ప్రేమ ప్రేమ ఏసయ్య ప్రేమ మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము సహజంగా ఈరోజు స్వరాజ్ బ్రదర్ చెప్పాల్సింది కాకపోతే సడన్ గా వాళ్ళ రిలేటివ్స్ కి ఒక బాబుకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల సడన్ గా అన్న హాస్పిటల్ కి వెళ్ళాల్సి వచ్చింది ఇంకా నాకు చెప్పేలాకి ఇంకా నేనే ప్రేరేకణ ఉంది కాబట్టి ఈరోజు దేవుని కృపను బట్టి నాకు ఈ రోజు చెప్పడానికి అవకాశం వచ్చింది మీ అందరికీ ప్రభు అయిన యేసు నా శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను చూడండి మనం ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం ధ్యానిద్దాము పరిషుతుడు అయిన తండ్రి కృపా కనికరం గల దేవ జీవం కలిగిన తండ్రి ఏసయ్య నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నామాన్ని స్థుతిస్తారో అక్కడ వారి మధ్య ఉంటానన్న దేవుడో నువ్వు దేవుడో తండ్రి కాబట్టి మా మధ్యలో మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాము విశ్వసిస్తున్నాం ప్రభ మా పాఠాల ద్వారా తండ్రి నీ నామాన్ని మహిమపరిచినాం ప్రభ ఇదిగో వాక్యాన్ని ధ్యానించబోతుండగా ప్రభా నైనా నువ్వే ప్రభా నైనా తండ్రి నా స్థానంలో నైనా నిలబడి నన్ను ఒక పాత్రగా మీరు తీసుకొని మీరు నాయన నాలో ఉండి మాట్లాడమని నాతో మా అందరితో మాట్లాడమని ఎస్ క్రీస్తునామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె మత్తాయసు వార్త ఐదో అధ్యాయము ఇరవయో వచనము మత్తాయసు వార్త ఐదో అధ్యాయము ఇరవయో వచనము ఇక్కడ ఏముందంటే శాస్త్రుల నీతి కంటేను పరిసయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను కాబట్టి చూడండి యేసుప్రభు ఆ కొండ మీద ఉన్నప్పుడు జన సమూహాన్ని చూసి ఆయన అనేక మాటలు వాళ్ళకి చెప్పిన తర్వాత ఈ ప్రవచనం దేవుడు ఆయన సెలవిస్తాడు ఏంటంటే శాస్త్రుల నీతి కంటేను పరిసయుల నీతి కంటేను మీ నీతి అధికము కానీ ఎడల కాబట్టి ఈరోజు మనం ధ్యానించే అంశము ఈ ప్రవచనమే అనమాట చూడు వాళ్ళ నీతి ఎలా ఉంది ఈరోజు మన నీతి ఎలా ఉంది ఎందుకంటే ఆ రీతిగా మనం పోల్చుకొని వాళ్ళ జీవన వాళ్ళు దేవునికి తగినట్లుగా ఉన్న జీవితాన్ని మన జీవన శైలిని మనం దేవునికి తగినట్లుగా పోల్చుకుంటేనే అప్పుడు వాళ్ళ రీతిగా మనం ఉన్నామా లేదా మన పాపముల విషయమై చనిపోయిన మనమందరము ఆయన నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమును చూడండి ఆ శిలువు మీద ఆ మ్రాను మీద ఆయన మన పాపాలు మోసేండు ఆయన పొందిన గాయముల ద్వారా మనకి స్వస్థత కలుగుతుంది కాబట్టి పాపముల విషయమై చనిపోయిన మనము యశు ప్రభుని రక్షకుడిగా అంగీకరించడం వల్ల యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందడం వల్ల చూడండి మనము ఏమైనాము ఆయన నీతి విషయంలో జీవించిన వరం అయితే ఈ పరిశైలు శాస్త్ర నీతి కంటే మన నీతి అధికంగా ఉండాలా అలా అధికంగా ఉన్నప్పుడే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుతున్నాను కాబట్టి వీళ్ళ నీతి ఎలా ఉంటుంది ఈ శాస్త్రంలో ఈ పరిశైల నీతి అంటే మత్తాయసువార్థం మూడో అధ్యాయము ఏడో వచనంలో అతడు పరిశైలలోనూ కాబట్టి ఈ మత్తాయి సువార్త మూడో అధ్యాయము ఏడో వచనంలో ఈ బాప్తీసం ఇచ్చే యోహం ఎప్పుడైతే మారు మనసు పొందుడి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది ప్రతి ఒక్కరూ ఏం చెప్పిండు మారుమనసు పొంది అని ఎప్పుడైతే ఆయన ఆ రీతిగా సువార్త ప్రకటిస్తుండో అనేకులు ఆయన బాప్తీసం స్థలానికి వచ్చి వారందరూ మారుమనసు పొంది బాప్తీసం పొందుతారు అలా ఇక్కడ పరిసయులలోను అలాగే సద్దుకయలలోను అనేకులు బాప్తీసము పొందవచ్చుట చూచి ఎవరు చూసిందంటే పాప్తీసమిచ్చు యోహన్ ఎప్పుడైతే ఆ పరిసయుల్లోనూ సద్దుకైల్లోనూ అనేకులు ఎప్పుడైతే బాప్తిసం పొందవచ్చుట ఈ చూచిండో ఈ బాప్తీసం ఇచ్చు యోగాను వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాడు సర్ప సంతానమా కాబట్టి రాబోవు ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు కాబట్టి ఈయన ఏం మాట్లాడుతున్నాడంటే రాబోవు ఉగ్రతను తప్పించుకున్నటకు కాబట్టి ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే మనకేముండాలంటే స్వస్థ బుద్ధి నిబ్బరమైన బుద్ధి ఉండాల చూడండి మనకి స్వస్థ బుద్ధి కలగాలన్నా నిబ్బ్రమైన బుద్ధి కలగాలన్నా దేవుని వాక్యమే మనల్ని ఆ రీతిగా బుద్ధిమంతులుగాను జ్ఞానవంతులుగా మార్చగలిగేది ఎందుకంటే బుద్ధి జ్ఞానములు అవి ఆయన సర్వసంపదలు అవి ఆయనలో ఎమడి ఉన్నాయి కాబట్టి యేసుప్రభు యొక్క నీతి మనము ధరించుకొని ఆ నీతి ప్రకారంగా జీవిస్తే తప్ప దేవునికి తగిన బుద్ధి జ్ఞానము మనలో ఉండదు కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ఈయన సర్పసంతానమ్మ రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి కాబట్టి ఏ ఫలం మనం కలిగి ఉండాలా మారు మనస్సు అంటే మనం అనుకోవచ్చు నేను ఎప్పుడో మారు మనసు పొందినాను కదా ఎప్పుడో బాప్తీసం పొందినాను కదా మరలా మారు మనసు పొందడం అంటే అందుకు ప్రకటన గ్రంథంలో సంఘాలను హెచ్చరించినప్పుడు దేవుడు మాట్లాడతాడు నువ్వు వెచ్చగానైనను లేవు చల్లగా అయినను లేవు నులివెచ్చనగా ఉన్నావు నువ్వు బ్రతికి ఉన్నావే కానీ నువ్వు మృతుడవు నువ్వు దౌర్భాగ్యుడివే కానీ అని ఆ సంఘాలను ఒక్కో రీతిగా దేవుడు మాట్లాడతాడు ప్రతి సందర్భంలో ప్రతి సంఘాన్ని హెచ్చరించినప్పుడు ఆయన చెప్పే మాట ఒకటే మారు మనసు పొందుడి అంటే ఒకప్పుడు ఎలా దేవుని కొరకు నువ్వు మంచిగా జీవించినావో ఎలా ఆయన పట్ల నువ్వు ఉన్నావో అలా మొదట ప్రేమను కూడా నువ్వు పొందుకోమని కూడా చెప్తాడు అంటే ఆ మొదట ప్రేమ ఈ కడపటి స్థితికి వచ్చేళ్ళకి ఉండదన్నట్టు అందుకు బుద్ధి లేని వాళ్ళలాగా మారు మనసు కాబట్టి కాబట్టి దేవుడు ఈ బాప్తీసమిచ్చు యో అని చెప్తున్నాడు ఈ శాస్త్రంలో పరిశీలతోటి రాబో ఉగ్రతను ఆయన దినము మహాభయంకరమైన దినం ఆయన ఎదుట తాళగలిగేవాడు ఆయన ఎదురుట ఎదుర్కొని నిలబడి చూడు ఆ దినమున ఆయనను చూసిన ప్రతి ఒక్కరూ రొమ్ము కొట్టుకుంటూ నేర్చుకునే దినం అంత ప్రచండమైన ఉగ్రత దినం ఆయన దినం అయన రాకడ దినం కాబట్టి ఆ రాకడ దినమునకు తప్పించుకున్నట్టుకు ఏముండాలంటే మొదట మనకు బుద్ధి ఉండాలా తర్వాత జ్ఞానం ఉండాల అందుకు పౌలు దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు అంటే అజ్ఞానుల వలే కాక జ్ఞానంతో నడుచుకోమన్నాడు కాబట్టి ఈ బుద్ధి లేని వాళ్ళు ఈ అజ్ఞానంలో ఉన్న వాళ్ళు దేవుని చిత్తాన్ని ఎరగరు దేవుని చిత్తాన్ని గ్రహించరు దేవుని చెత్త ప్రకారంగా కాబట్టి ఆ దినము వీళ్ళెవరు తప్పించుకోలేరు అన్నట్టు కాబట్టి ఈ బాప్తీసమి యోహో అని చెప్తాడు ఈ శాస్త్రుడు పరిసయుల్లో అనేకులు వచ్చి మారు మనసు పొందుతున్నప్పుడు సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు తగిన ఫలము ఫలించుడి అంటే మారు కూడా ఒక ఫలము ఆ ఫలాన్ని మనం ఏం చేయాలంట ఫలించాలంట కాబట్టి ఈ బుద్ధి చెప్పిన వాడెవడు అంటే ఎవరైనా దేవుడిలోనే బుద్ధి జ్ఞానం ఉన్నప్పుడు మనుషులకు జ్ఞానం ఇవ్వాలన్నా మనుషులకు బుద్ధి చెప్పాలన్నా ఒక పరిశుద్ధాత్మడే చెప్పాల కాబట్టి చూడండి మనం ఒక ఉపమానం చూస్తే మత్తాయి సువార్త ఎలా దేవుడు వీళ్ళకి బుద్ధి చెప్పిండు అయినా వీళ్ళు మారేను అంటే ఇక్కడ తెలిసిపోతుంది మనకి మత్తాయి సువార్త ఇరవై అధ్యాయము ముప్పై వచనం ఈ లేఖన భాగాన్ని మనం చదివితే మత్తాయి సువార్త ఇరవై అధ్యాయము ముప్పై మరి ఉపమానము వీనుడి ఇంటి యజమానుడు ఒకడు ఉండెను కాబట్టి అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తోట్టి తోలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుత్తాకిచ్చి దేశాంతరము పోయను ఎవరు ఆ యజమానుడు అంటే ఏం చేసిండు ద్రాక్ష తోట నాటించి కాబట్టి ఇది ఎవరికి సాదృశ్యము దేవుని బిడ్డలకు సాదృశ్యం కాబట్టి ఈయనం చేసిండు ఈ యజమానుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ ఏం చేసిండు కంచె వేసిండు కంచవేసి అందులో ద్రాక్షల తోట్టి తోలిపించి గోపురము కట్టించి ఏం చేసిండు కాపులకు ఏమిచ్చిండు దాన్ని గుత్తాకిచ్చిండు దేన్ని ద్రాక్ష తోటని గుత్తాకించి ఎక్కడికి పోయిండు తర్వాత మత్తైసు వార్త ఇరవై అధ్యాయము ముప్పై నాలుగో పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యొక్కకు తన దాసులను పంపగా కాబట్టి ఈ యజమానుడు ఏం చేసిండు మంచిగా ద్రాక్షా తోట నాటిచిండు మంచిగా కంచవేసిండు దాని చుట్టూ ఏమేం చేయాలో అన్ని రకాలుగా చేసి తన ఆస్తి తన తోటను ఎవరైతే నమ్మకంగా ఉంటారో అనుకొని ఆ నమ్మకమైన వారిగా ఎంచుకొని ఈ కాపులకు ఏం చేసిండు ఈ ద్రాక్ష తోటని ఇచ్చి ఏం చేయండు దేశాంతరము పోయిండు పోయినా ఏం చేస్తుండు ఈ పండ్ల కాలము సమీపించినప్పుడు ఏది ఈ ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచవేసి ద్రా తోట నాటించినప్పుడు ఖచ్చితంగా పండ్లు వస్తాయి కదా కాబట్టి ఆ పండ్ల కాల సమయం వచ్చినప్పుడు తన భాగము తీసుకొని వచ్చుటకు ఏం చేసిండు ఆ కాపులు ఎవరికైతే గుర్తాకి ఇచ్చి దేశాంతరం పోయిండో ఈ యజమానుడు ఏం చేస్తుండు కాపుల యుద్ధకి తన దగ్గర ఉన్న దాసులను పండ్లలో తన తన భాగము తీసుకున్నటకు ఏం చేసిండు తన దాసులను ఎక్కడికి పంపిండు ఈ కాపుల యుద్ధకు పంపిండు ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా నీతి మంత్రులైతే చూడండి మంచి వారైతే ఏం చేయాలా యజమానుడు ప్రకారంగా తన పండ్ల సగభాగము తన దాసులకు ఇచ్చి గౌరవించి మర్యాద చేసి వాళ్ళని ఏం చేయాల పంపాల కానీ వీళ్ళు ఉన్నారు ఆ కాపులు ఎవరు యజమానుడు గుత్తాకిచ్చిపోయిన కాపులు అతని దాసులను పట్టుకొని ఒకన్నేమో కొట్టిరి ఒకని చంపిరి మరి మీద రాళ్ళు రువిరి చూడండి ఈ ఈ కాపులు ఎలా ఉన్నారు ఎందుకు ఈ వాక్యం చెబుతున్నానంటే శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కానియడల పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్న అంటే వీళ్ళు ఎలా బుద్ధి తెచ్చుకోరు ఎట్లా మారు తగిన ఫలము ఫలించరు అన్నది యశు ఏం చెబుతున్నాడు ఒక ఉపమాన రీతిగా ఎవరికి చెప్తున్నాడు శాస్త్రులకి పరిశ్రలకి ఈరోజు మనకి చెప్తున్నాడు కాబట్టి వీళ్ళు ఎలా ఉన్నారు ఈ యజమానుడు తన దాసులను పంపినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ కాపులు ఆ దాసుల్ని పట్టుకొని ఒకరిని కొట్టిండ్రు ఒకరిని చంపినరు మరి రాలు రాళ్ళు రువ్వండు మత్తాయి సు వార్త ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై ఆరో వచ్చినము మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి అంటే మొదట తన దాసులను పంపించిండు ఆ దాసులను వీళ్ళు ఏం చేసిండ్రు ఒకరిని కొట్టిండ్రు ఒకరిని చంపినరు మరి మీద రాళ్ళు రువ్వీం ఈసారి ఎక్కువ మంది తన దగ్గర ఉన్న దాసులను పంపితే వీళ్ళు చేస్తున్నారు మొదట ఎరితిగా అయితే తన దాసులను పంపించిండో ఆ దాసుల్ని ఎలా కొట్టి చంపి రాళ్లతో రువీన్ ఈ మరలా వచ్చిన వాళ్ళని కూడా ఏం చేస్తున్నారు అలానే కొట్టడము చంపడము రాళ్ళు రువడము చేస్తున్నారు చివరికి ఏం చేసిండు మత్తాయి సువార్త ఇరవై అధ్యాయం ముప్పై ఏడో వచనంలో నా కుమారుణ్ణి సన్మానించెదరు అనుకొని తన కుమారుని వారి యొద్ధకు పంపాను ఎవరు ఆ కుమారుడు ఏ సుప్రభు అందుకే యోహన్ భక్తుడు చెప్తాడు యోహన్ సువార్త ఒకటో అధ్యాయము పదకొండో వచనంలో చెప్తాడు ఆయన తన స్వకీల యొద్కు వచ్చెను స్వకీలంటే ఎవరు ఆయన బిడ్డలే కదా మన స్వకీలంటే ఎవరు మన వాళ్ళు కదా కాబట్టి ఆయన ఎవరి దగ్గరికి వచ్చిండు యేసుప్రభు తన స్వకీల యొద్కు వచ్చను అయినా ఆయన స్వకీలు ఆయనను అంగీకరింపలేదు కాబట్టే ఆయన శిలోవ మరణానికి అప్పచెప్పిండ్రు ఆయన మీద నిందలు మోపినరు నేరాలు మోపినరు చూడండి కాబట్టి ఈయన ఈ యజమానుడు నా దాసులను పంపిన పుట్టిండ్రు అలువిండ్రు చంపినరు మరలా కొంతమంది ఎక్కువ మంది దాసులను పంపిస్తే వాళ్ళను అదే ప్రాకారంగా చేసినారు నేను యజమాను కాబట్టి నా కుమారుడి పట్లన్నా వీళ్ళు గౌరవం చూపిస్తారు నా పట్ల ఎలా మర్యాద ఉన్నారు అలా నా కుమారుడి పట్ల కూడా గౌరవం మర్యాద చేసి నా కుమారుడిని సన్మానిస్తారు అని అనుకుంటే వీళ్ళు ఏం చేసినారు ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యం తీసుకుందము రండని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపడ్ల పడవేసి చంపిరి కాబట్టి ఈ యజమానుడు దాసులను పంపితే ఆ రీతిగానే కొట్టడము చంపడము రాళ్ళు రోవడం మరలా దాసులను పంపితే కొట్టడము చంపడము రాళ్ళు రోవడం చివరికి ఈ శాస్త్రుల దగ్గరికి పరిశీలి దగ్గరికి తన కుమారుణ్ణి తన ప్రియ కుమారుణ్ణి పంపించండి వీళ్ళ పట్లన వీళ్ళు గౌరవిస్తారు మర్యాదిస్తారు సన్మానం చేస్తారు అని ఆశతో పంపిస్తే వీళ్ళేం చేసినారు ఇతడు వారసుడు కాబట్టి ఏం చేయాలా ఇతన్ని చంపి అతని స్వాస్థ్యాన్ని తీసుకుందాము యశప్రభు స్వాస్థ్యం ఎవరు ఆయన బిడ్డలు ఆయన జనులు అన్నట్టు ఆయన ఆస్తి అదే కదా ఆయన ఇంటిని గురించిన ఆసక్తి తండ్రిని భక్షిస్తుందంటే ఇస్రాయేలీ కాపాడే దేవుడు ఎప్పుడు కొనుకడు నిద్రపోడు కదా కాబట్టి చూడండి ఇతని స్వాస్థ్యము తీసుకుందామని రండని వాళ్ళు తమలో తాము చెప్పుకొని అతన్ని కూడా పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపిరి ఇప్పుడు యజమానుడు మాట్లాడుతున్నాడు ఎవరు ఏసుప్రభు ఎవరితోటి శాస్త్రులతోటి పరిశైలతోటి ఏమని కాబట్టి ఆ ద్రోక్ష ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను నేమి చేయున అని ఎవరిని అడుగుతున్నాడు శాస్త్రుల్ని పరిశైలిని చూడండి ఒక ఉపమానంగా చెబుతూ వాళ్ళ యొక్క బుద్ధి వాళ్ళ యొక్క విధానాన్ని ఈ రీతిగా ఉపమాన రీతిగా చెప్పి వాళ్ళనే దేవుడు చూడు యజమానుడు వచ్చినప్పుడు ఈ కాపులను ఏమి చేయాలా అని ఎవరిని అడుగుతున్నారు ఎవరి గురించి అయితే ఈ ఉపమానం చెప్తుండో వాళ్ళు ఏమంటున్నారో చూడండి ఎందుకంటే వాళ్ళు గుర్తిరగలేకపోయినారు గ్రహించుకోలేకపోయినారు ఇది మా గురించి చెప్పడం లేదు కాబట్టి అనుకొని వీళ్ళు ఏం చెప్తున్నారు ఏసు ప్రభుత్వ అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి సంహరించడం అంటే చంపడం అన్నట్టు ఎట్లా కఠినంగా ఎందుకు ఒక్కోసారి దేవుడు మన పట్ల కఠినంగా ఉంటాడంటే చూడండి ఏమంటుండడు వీళ్ళు శాస్త్రులు పరిశీలన చేస్తూ ప్రభుత్వం ఆ దుర్మార్గులను ఏం చేయాలంట కఠినముగా ఎందుకంటే దుర్మార్గులు అని వీళ్ళే చెప్తున్నారు చూడు ఇక్కడ న్యాయం ఎక్కడుంది అంత అన్యాయం కదా దుర్మార్గమే కదా కాబట్టి వీళ్ళు కఠినముగా సంహరించి వాటి వాటి కాలముల ఎందు చూడు వాటి వాటి కాలముల ఎందు తనకు పండ్లను చెల్లించినట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట ఆయనతో చెప్పి న్యాయంగానే మాట్లాడినారు ఎందుకంటే గురితరగలేకపోయినారు గ్రహించలేకపోయినారు ఈ ఉపమానము ఈయన మా గురించి చెబుతుండన్న ఆలోచన లేదు కాబట్టి నిజంగా ఆ యొక్క ఉపమానం వినంగానే వీళ్ళకి కూడా ఇది తప్పు అనిపించింది ఎవరికి శాస్త్రులకి పరిశైలికి అనిపించింది కాబట్టి ఏమంటున్నారు ఆ దుర్మార్గుల్ని కఠినంగా సంహరించు ఏమాత్రం కూడా కనికరము కూడా చూపించొద్దు అంత కఠినంగా సంహరించి వాళ్ళకి ఇచ్చిన యొక్క ఏదైతే ద్రాక్ష తోటని ఆ కాపులు ఎద్ద నుంచి తీసుకొని దాని దాని కాలమున సమయమున వచ్చే పండ్లను ఎవరైతే దానికి తగినట్లుగా ఇస్తారో ఇతరుల గుత్తాకేమని వీళ్ళే ఎవరికి చెప్తున్నారు ఏసు ప్రభుకి వాళ్ళ ఆలోచన చెప్తున్నారు అప్పుడు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు మరియు యేసు వారిని చూచి ఎవరిని ఈ దుర్మార్గుల్ని ఈ కఠినలని ఏమంటాడు ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను ఇది ప్రభు వలనే ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములో ఎన్నడు చదవలేదా అంటే ఏం చదువుతున్నాడు బుద్ధి చెబుతున్నాడు ఈ శాస్త్రులకి పరిశీలికి దేవుడు ఏం చదువుతున్నాడు మీరు ఏదైతే నిషేధించినారో ఆ రాయే మీకేమవ్వాల తలకు మూల కాబట్టి ఇది ప్రభు కలిగెను ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములో ఎన్నడు చదవలేదా కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ధ నుండి తొలగింపబడి దాన్ని ఫలమిచ్చి జనులకి ఇవబడినని మీతో చెప్పుచున్నాను మరియు ఈ రాతి మీద పడువాడు తునకలై తునకలైపోవును గాని అతి ఎవరి మీద పడునో వారిని నలిచి చేయున నేను కాబట్టి దేవుడు చెప్తుండూ ఈ ఉపమానం విన్న తర్వాత వీళ్ళని అడిగిన తర్వాత వీళ్ళు చెప్పిన ప్రకారంగా మీరు ఏదైతే నిషేధిస్తున్న తలకు మూల రాయి ఎవరిని నిషేధిస్తున్నారు నన్ను అంటే యేసు ప్రభుని మీరు నన్ను తృణీకరిస్తున్నారు నిషేధిస్తున్నారు చూడండి కాబట్టి ఈ రాయి ఏది మీరు నిషేధించిన రాయి దాని మీద పడితే తొనకలైపోతారేమో కానీ ఆ రాయి వచ్చి మీద పడితే ఏమి కనిపించదన్నట్టు అని ఎస్ ఏం చదువుతుడు బుద్ధి చెప్తున్నాడు మారు మనసుకు తగిన ఫలము ఫలించమని చెప్తున్నాడు అప్పుడు వీళ్ళు ఏం చేయాలా లేఖన భాగాన్ని చదివినప్పుడు గ్రహించినప్పుడు అవును ఇది ప్రభు కలిగింది అని వీళ్ళు ఏం చేయాలా వివేకము కలిగి జ్ఞానము కలిగి పల హృదయాలను మార్చుకొని బుద్ధి తెచ్చుకొని యేసు ప్రభుని అంగీకరించాల కానీ ఈ బుద్ధి లేని గాడిదలు చూడండి ఎక్కడ ఎక్కడ ముందంటే ప్రధాన యాజకులను పరిసయులను ఆయన చెప్పిన ఉపమానములు విని తమ్ముని గురించే చెప్పినని గ్రహించి అంటే అంత ముందు మా గురించి చెప్తుండన్న ఆలోచన లేదు కాబట్టి న్యాయంగా నీతిగా ధర్మంగా మాట్లాడినారు ఆ దుర్మార్గుల్ని కఠినంగా సంహరించి ఎవరైతే ఆ ఫలాలు దాని దాని సమయం నమ్మకంగా ఇచ్చే ఆ కాపులకి అలాంటి గుత్తాదారులకి నీ ద్రాక్ష తోటిస్తే మంచిది అని చెప్పినప్పుడు ఇప్పుడు వీళ్ళకి అర్థమై తమను గురించే చెప్పినని గ్రహించి ఆయనను పట్టుకొని సమయము చూచి అంటే బుద్ధి అంటే రాలేదన్నట్టు ఈరోజు కూడా ఎస్సు ప్రభు ఎన్నెన్నో వాక్యాల ద్వారా ఎవరెవరి ద్వారా ఇప్పుడు యజమానుడు ఏం చేసిండు కొంతమంది దాసులను పంపించిండు వీళ్ళకేం రాలేదు బుద్ధి రాలేదు తర్వాత కొంతమంది దాసులను పంపించండి ఏ మాత్రము మార్పు లేదు చివరికి నా కుమారుని సన్మానిస్తారు అని పంపిస్తే మార్పు లేదు వాళ్ళ ఈ మొదట పంపిన వారితో ఏ రీతిగా అయితే చేసినరో కుమారుడి పట్ల మనం కూడా అంతే ఏదన్నా వాక్యం దేవుడు మాట్లాడితే కఠినపరుచుకుంటాం అన్నట్టు బుద్ధి తెచ్చుకుంటే మెలుకుగా ఉంటావు నిన్ను నువ్వు రక్షించుకుంటావు కాపాడబడతావు కాబట్టి చూడండి ఎందుకు నేను చెప్తున్నానంటే మనము ఏదైతే దేవుడు వాక్యం నీ వద్దకు వచ్చిందో నీ విధానాన్ని చూపిస్తుందో నీ బ్రతుకుని నీ జీవితాన్ని నిన్ను బైబుల్ అర్థం లాంటిది కదా నువ్వు మురికి వాడి అయితే మురికే చూపిస్తుంది మంచివాడువని ఎట్లా చెప్తుంది చెప్పు కాబట్టి దేవుని వాక్యం నీ వద్దకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలా నేనేం చేయాలా మనం ఏం చేయాలా ఇది ప్రభు కలిగింది కాబట్టి నేనేమవ్వాలా మార్పు చెందాల ఈరోజు మనుషుల దౌర్భాగ్యం ఏంటంటే కఠినపరుచుకుంటారు ఎందుకు వారి అవివేక హృదయము అంధకారం అయింది హృదయం ఏమైపోయింది నువ్వు కఠినపరుచుకుంటే ఇంకా నీ జీవితాన్ని మార్చుకోకుండా చూడండి ఎవడైతే బైబుల్ పట్టుకొని స్వనీతితో స్వబుద్ధితో విరోధ బుద్ధితో వాక్యాన్ని ప్రకటిస్తాడో వాడు ఖచ్చితంగా కఠినమైన శిక్ష పొందుతాడు అందులో బిషాబైనా ఎవరైనా దేవుణ్ణి న్యాయాధిపతి మన ఎదుట మన వాకిట నిలిచిన్న దేవుడు కాబట్టి చూడు కాబట్టి ఈ యేసు ఈ ఉపమానం చెప్పినప్పుడు వీళ్ళు ఆయనని విశ్వసించాలా ఆయనని నమ్మాలా వాళ్ళు చేసిన దానికి తప్పుకి బుద్ధి తెచ్చుకొని క్షమాపణ పొంది మారు మనసు రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు ఎవరు చెప్పండ్రు బుద్ధి ఏ సుప్రభు ఏ చెప్తున్నాడు బుద్ధి వచ్చిందా అంటే లేదు వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి ఈ ప్రధాన యాజకులు పరిశ్రయలు ఆయన చెప్పిన ఉపమానములు విని తమ్ముని గురించే ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే క్రైస్తవులకి మా గురించే చెప్తారు అన్న ఆలోచన నీ గురించి చెప్పడానికి నీకు నాకేమన్నా హస్త తాగాదులు ఉన్నాయా లేదా నాకేమన్నా వస్తుందా చూడు ఎందుకంటే అంతా మనుషులు అంధకారంతో అవివేకముతో ఎక్కడ కూడా దేవుని ప్రకారంగా లేకుండా మా గురించే చెప్తుండంటే అలా హృదయాలు కఠినపరచుకొని వాక్యాన్ని విశ్వసించకపోతే ఖచ్చితంగా ఉగ్రత దినమందు నిన్ను ఎవ్వడు తప్పించలేడు చూడు నువ్వు కాపాడబడాలంటే వాక్యాన్ని విశ్వసించాలా ఈ వాక్యము నీ యొద్ధకు నిన్ను పరిశీలించుకోవాలా పరీక్షించుకోవాలా ఒకవేళ నీ జీవితం ఆ రీతిగా లేకపోతే సరి అందుకు దేవుని వాక్యం మనకి ఇవ్వబడింది ఆయనకు తగినట్లుగా జీవించడానికే బైబుల్ ఇవ్వబడిందే తప్ప చేతిలో పెట్టుకోను గోడల మీద వాగ్దానాలు పెట్టుకోవడము స్టేటస్లు పెట్టుకోవడము పెట్టుకోవాల్సింది నీ హృదయంలో మనుషుల దిక్కుమాలిన తనము దౌర్భాగ్యతనం ఏంటంటే స్టేటస్లు పెట్టుకోవడము ఇంట్లో పెట్టుకోవడం పెట్టుకుంటే మంచిది కానీ అందులో అక్కడ పెట్టడం వల్ల నీకేమి రాదు కలగదు నీ హృదయంలో పెట్టుకుంటే నీ హృదయంలో ఉన్న అంధకారము చీకటి పోతే దేవుడు వచ్చి నీ హృదయంలోకి వచ్చి నివసిస్తాడు అది నీకు మేలు క్షేమం ఇంటి మీద పెట్టుకుంటేనో స్టేటస్లు పెట్టుకుంటేనో లేదా తలనో ఒంటి మీద సిరువులు వేసుకుంటేనో ఇవన్నీ ఎలా ఉంటదంటే బుద్ధి లేని వాళ్ళు అజ్ఞానంతో ఉన్నవాళ్ళు వాక్యానుసారంగా జీవించలేని వాళ్ళు ఇలా ఉంటారన్నట్టు వాక్యాన్ని పాటించేవాడు దేవుని మాటలు హృదయంలో పెట్టుకుంటాడు హృదయంలో తన వాక్యాన్ని భద్రపరచుకొని ఆ రీతిగా తన జీవితాన్ని తన బ్రతుకుని మార్చుకొని ఎసుగు ప్రభుకి తగినట్లుగా జీవించడం నేర్చుకుంటారు చూడండి ఆయనను పట్టుకోని సమయంలో చూచి చూండి కానీ జనులందరూ ఆయనను ప్రవక్తి అని ఎంచిరి వారిని వారికి భయపడి అంటే ఎందుకు పట్టుకోవాలంటే చంపడానికి ఈ శాస్త్రులు పరిచయలు వ్యభిచారం ఒక పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చి ధర్మశాస్త్రం చెబుతుంది మోసే చెప్పిండు వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని ఏం చేయాలా రాళ్లతో కొట్టి చంపాలా మోసే చెప్పిండు ధర్మశాస్త్రం ఏమి వ్యభిచారంతో పట్టబడితే రాలతో కొట్టి చంపమని అదే మోషే ధర్మశాస్త్రంలో చెప్పలేదా నరహత్య చేయకూడదని వీళ్ళు యేసుప్రభుని ఎందుకు చంపడానికి ఇస్తు ఉన్నారు అది అన్నట్టు అంటే అవివేక హృదయం అంధకారం అయిందంటే అంత అజ్ఞానంతో నడుచుకుంటారు అన్నట్టు ఆ స్త్రీ పాపాపం చేసింది నిన్ను రాళ్లతో కొట్టమన్నట్టు అదే నరహత్య చేస్తే ఏం చేయాలో అది పాపం కదా ఆమె పాపం చేసిందని రాళ్లతో కొడుతున్నావు నువ్వు వీళ్ళు ఏసుప్రభుని చంపడానికి చేసేది పాపం కదా ఈరోజు ఆజ్ఞ అతిక్రమించడమే పాపం అంట ఈరోజు నిజంగా దేవుని ఆజ్ఞల ప్రకారంగా చూసుకుంటున్నామా ఇది పాపం కదా చూడండి కాబట్టి చూడండి వీళ్ళు ఆయన మా గురించే చెప్తున్నాడు అని ఆలోచన చేసి ఆయనని పట్టుకొని చంపడానికి ఆలోచనలు చేస్తున్నారు ఆయన ప్రవక్త జనులందరూ అనుకుంటున్నారు కాబట్టి వీళ్ళు భయపడ్డరు కాబట్టి ఏం చేయలేదన్నట్టు ఈరోజు కూడా నా గురించే చెప్తాడని చెప్పి దూరం పెట్టేసే ఉంటారు ఎలా మారతాం నీ జీవిత అట్లానే ఉండిపోతావు కదా ఇంక కాలం అయిపోయినా కూడా అట్లనే ఉంటే ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడుతుంది గొడ్డలి చెట్లో వేరునా ఉంచబడి ఉన్నది కనుక ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పడవేయబడుతుంది అది ఉగ్రత కాదా చూడు ఎట్లా ఫలిస్తాం వీళ్ళు ఫలించాలంటే వీళ్ళకి మారు మనసు కలగాలంటే విశ్వసించాలి కదా నా గురించే చెప్తుండు నన్నే చెప్తుండు నాతోనే ఇలా చెప్తుండు ఏంది ఇది ఎక్కడ ఉంది నీ జ్ఞానం ఎక్కడుంది నీ విశ్వాసం ఎక్కడ ఉంది నీలో దేవుని ఆత్మ ఉంటే ఆత్మను వివేచించి పరీక్షించి మార్చుకుంటావు కదా మనుషుల్ని ఎందుకు చూస్తున్నావు ఈరోజు మనుషులను చూసి వినే వాళ్ళంతా శరీర సంబంధులు మనుషుల్ని పొగిడే వాళ్ళందరూ వేషధారైస్తవం వల్లనే దిక్కుమాలిన తరాగా తయారైంది చూడండి కాబట్టి ఇంకొక మాట చెప్తాడు మత్తాయిస్ వార్త ఇరవై అధ్యాయం ముప్పై రెండు వచ్చనంలో నీతి మార్గమున మీ అతకు వచ్చెను కదా రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు తగిన ఫలము ఫలించమని చెప్పిండి అదే కదా నీతి మార్గము ఈరోజు కూడా మనం మారు మనసు పొందండి మార్పు చెందండి వాక్యానుసారంగా జీవించండి దేవునికి లోబడి విధేయత చూపించి ఆయన పట్ల భయము భక్తి కలిగి ఆయన చిత్తం గ్రహించి దాని ప్రకారంగా నడుచుకోవడమే కదా దేవుని నీతి మార్గం చూడండి ఆయన మీ వద్దకు వచ్చాను మీరు నమ్మలేదు అయితే శుంకరులను వేష్యలను అతనిని నమ్మిరి చూడండి ఎందుకు నమ్ముతున్నారంటే వీళ్ళు ఒప్పుకుంటారు నిజమే నేను పాపంలో ఉన్నాను నేను తప్పు చేసినాను కాబట్టి దేవుడు నాతో మాట్లాడిండని ఎలాంటి పాపాత్ములైనా తాగుబోతులైనా ఎలాంటి వాళ్ళైనా మారుతున్నారు కానీ ఈ సేవకులు మార సేవకులంతా దుర్మార్గులు కఠినాత్ములు హృదయాన్ని కఠినపరుచుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు ఎందుకంటే వీడు చెప్తే నేను వినాలా వీడు నా గురించే చెప్తున్నాడు వీడు నన్ను గురించే ఇలా ఆలోచన చేసి దుష్టుడు మోసగించడం అంటే కుయుక్తి అంటే ఇదే అన్నట్టు అందుకు నమ్మరు దేవుడు ఎట్లా మాట్లాడతాడు నీతోటి నీ కళ్ళేమో యుగ సంబంధమైన దేవత వచ్చి గుడ్డితనం కలగజేసింది నీ కంటికి నీ విధానము నీ బ్రతుకు నీ జీవితము నీ సాక్ష్యము నువ్వు ఎలా ఉన్నావో నీకు కనిపించదు గుడ్డివాడి అయినావు నీకు చెబుతుంటే వినరన్నట్టు మార్పు నల్లరు మార్పు చెందడానికి ఏ మాత్రము ఎంత మాత్రము కూడా ఇష్టపడ వంకర బుద్ధితోటి జీవిస్తారు అన్నట్టు ఈ శాస్త్రంలో పరిశ్రమ లాగా వంకర కదా అది ఎక్కడ దేవుని బుద్ధి అవుతుంది కాబట్టి మీరు అయితే సుంకరులు వేష్యులను అతని నమ్మిరి మీరు అది చూచియు అతని నమ్మనట్లు పశ్చాత్తా పడకపోతిరి అంటే బుద్ధి తెచ్చుకోరు మారు మనసు పొందరు శాస్త్రుల నీతి పరిశీలన నీతి గురించి మనం ధ్యానిస్తున్నాం కాబట్టి వాళ్ళలో ఏముండదు బుద్ధి ఉండదు మారు మనసు ఉండదు పశ్చాత్తా అంత అవివేకముతో అంధకారముతో హృదయాలు నిండుకున్న మత్సరములతోటి వివాదాలతోటి నిండుకున్న కాబట్టి చూడండి మత్తాయిస్ వార్త ఇరవై మూడో అధ్యాయం రెండో వచనంలో శాస్త్రులు పరిశైలను మోసే పేట ముందు కూర్చుండేవారు ఎందుకు మోసే పీట మీద కూర్చోవాలంటే బోధించడం అన్నట్టు ధర్మశాస్త్రాన్ని గురించి చెప్పడం అన్నట్టు ఈరోజు మనం కూడా దేవుని పీట ముందంటే నిలబడి దేవుని వాక్యం పట్టుకొని చెప్తున్నాము ఇక్కడ ఏమంటుండే చేసు ప్రభు అలా ఉండేవాళ్ళే గాని కనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకోని ఎందుకు లేఖనాల్లో ఉన్నది వినండి వారి క్రియల చొప్పున చేయకుడి వారు చెప్పుదురే గాని చేయరు ఈరోజు ఎంత మట్టుకు మనం చెబుతున్నాం చేస్తున్నాం వాళ్ళకి మన నీటికి ఏం తేడా ఉంది వాళ్ళ బ్రతుకులకి మన బ్రతుకులకి ఏం మార్పు ఉంది నేను పరిశుద్ధున్ని నేను ముద్రించబడినాను ఆ ముద్రలో ఉన్నాను అనుకుంటే ఆ ముద్రలో ఉంటే ఆ రీతిగా నీలో కదిపించాలి కదా ఫలము ఈరోజు మనుషుల్లో అలా మనం కనిపించకపోయినా మన సాక్ష్యం బాగలేకపోయినా మన జీవితం దేవునికి తగినట్లు లేకపోతే ఎట్లా అంజూరపు చెట్టుకి అంజూరపు పండ్లే కాయాల పల్లేరు చెట్టుకి అంజూరపు చెట్టుకి పల్లేరు పండ్లు ఎట్లా కలిస్తే ఈరోజు దేవుని తగినట్లు జీవితం లేకుండా నీలో ఎందుకు లోకాతీతమైన జీవితం ఉంది అంటే నీలో ఏ ఫలం ఉంది మంచి చెట్టు మంచి చెట్టునే ఫలిస్తుంది మంచి కానీ ఫలాలు పలించదా అంట ఈరోజు మంచి చెట్టు అయితే నీలో మంచి ఫలాలు కనిపించాల కానీ మంచి ఫలములు కానీ ఫలములు నీలో కల్పిస్తున్నాయంటే నువ్వు ఏ చెట్టు కాబట్టి మనం గ్రహించుకోవాలా మనల్ని మనం సరి చేసుకోవాలా ఎందుకంటే మనకు మనం జ్ఞానులము బుద్ధిమంతులము పరిశుద్ధులము అనుకుంటే అది మోసం అన్నట్టు అది భ్రమ అన్నట్టు ఆ దినము రాకమన్నదు ఆ దినము దేవుని ఎదుట నిలబడమన్నదు ఎవరు భ్రమల్లో ఉన్నారు ఊహల్లో ఉన్నారు నిజ స్వరూపంలో ఉన్నారు తేటగా కనబడుతుంది కాబట్టి చూడండి వీళ్ళు చెప్పేవాళ్ళే కానీ చేయని వాళ్ళు ఎవరు శాస్త్రులు పరిచయం ఈరోజు ఎంత మటుకు మనం చెప్తున్నాము అలా చెప్పేలాగా మన జీవితం ఉందా మనం కూడా బైబుల్ పట్టుకునే చెప్తున్నాం కదా చెప్పే నేనైనా వినే మీలైనా మీరందరూ వాక్యాన్ని చెప్పేవాళ్ళే కదా ఎవరు విశ్వాస అయితే కాదు కదా మనమందరం సేవకులమే కదా ఎంత మటుకు దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నాం ప్రార్థన చేసో ఉపవాసం ఉండో ఇది చెప్పదు దేవుని మాట లోబడి భయము కలిగి విధేయత కలిగి దేవునికి ఇష్టంగా జీవిస్తున్నాం అలా బాగుంటే ఈరోజు నీ ఎదిరింటి వారి పక్కన పొరిగింటి వారి పక్కన తోటి సేవకుల పక్కన నీ సాక్ష్యం బాగుందా అంటే ఎదిరింటి వాడో ఇంట్లో వాడో బయటవాడో ఈ లోక సంబంధమైన వాళ్ళే నీ గురించి సాక్ష్యం ఇనప్పుడు నీ సాక్ష్యం ఎక్కడుంది అలాంటప్పుడు దేవుని ఎదుట నీ సాక్ష్యం ఎక్కడుంది కాబట్టి చెప్పేవారిగా ఉంటున్నామా వినిపోయే వారిలాగా ఉన్నామా పాటించే వారిలాగా ఉన్నామా శాస్త్రులు పరిశైలికి బుద్ధి ఉండదు మారు చెందరు పశ్చాత్త పడరు హృదయాన్ని కఠిన అలాగే ధర్మశాస్త్రం బలిపీఠం మీద కూర్చుండేవారు కానీ చెప్పేవారు కానీ చేయని వాళ్ళు వీళ్ళ నీతి ఈరోజు నీ నీతి నా నీతి మన నీతి ఎంత మట్టుకుందో ఎవరికి వాడే తీర్పు తీర్చుకొని ఎవరి జీవితాలను ఎవరి వాటిని వాళ్ళే పరిశీలించుకొని మేము కూడా ఈ శాస్త్రులు మా గురించే చెప్తున్నారు ఈ అని చెప్పి దురాలోచన చేసి ఆయనని పట్టుకోవడానికో చంపడానికో లేదా అని ఉన్నామా లేదా మన గురించే చెప్తున్నారు చెప్పి వాళ్ళని దూరం పెట్టే వారిలాగా ఉన్నామా ఈరోజు నీ నీతి ఎట్లా ఉందో పరిశీలించుకోమని పరీక్షించుకోమని ఎందుకంటే ఆ దినము తప్పించుకోలేవు ఎక్కడికి తప్పించుకోలేవు ఆ దినము రాలేదు కాబట్టి ఇక మీదటన్నా మనమంతా మార్పు చెంది మన నీతి ఏసు ప్రభు నీతి లాగా ఉంటే నీలో యేసు ప్రభు కనిపించాల అదే నువ్వు నిజ స్వరూపంలో ఉన్నట్టు ఆయనను పోలి నడుచుకుంటే ఆయనకి మాదిరిగా ఉంటే ఆయన అడుగు జాడలో నువ్వు నిజంగా నడుచుకున్నవాడి నిన్ను చూస్తే యేసు ప్రభుని చూడాల ఈరోజు మనల్ని చూస్తే ఏసు ప్రభుని కాబట్టి చూడండి వీళ్ళు ఎలా అంటే లుకాసు వార్త పదహారు అధ్యాయము పద్నాలుగో వచనంలో ధనాపేక్ష గల పరిశైలు అంటే ఈ శాస్త్రులకి పరిశైలికి ఏం పిచ్చుంటదంటన పిచ్చుంటదంట కాబట్టి యేసుప్రభు చెబుతుంట ధనాపేక్ష గల ఈ మాటలన్నీ విని ఆయనను అపహాసించు ఎవరిని ఆయన అంటే యేసుప్రభుని ఆయన చెప్పిన మాటలన్నీ విని ఏం చేస్తున్నారు యేసుప్రభుని అపహాస్యం చేస్తున్నారు అప్పుడు ప్రభు ఏం చెప్తుండే లోకాసు వార్త పదహారో అధ్యాయం పదిహేను వచనంలో ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులు అనిపించుకుని వారు ఎవరి ఎదుట దేవుని ఎదుట కాదు ఈరోజు క్రైస్తవులు అందరూ ఇలానే ఉన్నారు నేను ఎందుకు అంత చెప్తున్నానంటే ఇదేదో నా సొంతగా నేను చెప్తలేదు నాలో ఉన్నవాడు మాట్లాడుతున్నాడు చూడండి కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే నాలో ఉండి నాకు చూపించి ఇప్పుడు నిలబడి ఆయన మాట్లాడుతున్నాడు ఆత్మీయేత్రాలు విప్పబడిన వాళ్ళైతే కేసుప్రభు కనిపిస్తారు శరీర సంబంధాలు అయితే ప్రదరు కనిపిస్తారు కాబట్టి మమ్మల్ని గురించే చెప్తుండని నా గురించి హృదయంలో నొచ్చుకొని కఠిన పంచుకొని దూరం పెట్టడానికి ప్రయత్నిస్తారు లేకపోతే నా మీద ద్వేషం గక్కుతారు అలానే ఉంటారు కదా యేసు ప్రభు ఏమంటుడు ఆయన మీరు ఎవరు మీరంటే ఈ శాస్త్రులు పరిచయలు ఎలా ఉంటారు వీళ్ళ నీతి అట్లా ఉంటుంది మనుషుల ఎదుట నీతిమంతులు అనిపించుకోవడానికే ప్రయాసపడతారు దేవుని ఎదుట కానే కాదు ఇక్కడ దేవు దేవుడు ఏమంటాడంటే దేవుడు మీ హృదయములను ఎరుగును మనుషులలో గనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము చెప్పు కాబట్టి మనుషుల దృష్టికి ఘనముగా ఉన్నది దేవుని దృష్టికి అసహ్యము ఎందుకంటే విగ్రహారాధన ఈరోజు ఒక మనిషిని తెచ్చి అమితంగా యేసుప్రభు చెప్పిండు సహోదరులు దాసులు ఎలా ఉండాలో చెప్పిండు ఆతిథ్యం ఏమన్నాడు సన్మానించమన్నాడు సహోదర ప్రేమ కలిగి ఉండమన్నాడు ఒకరిని ఒకరు కరుణా సంపన్నులైతే దయగలిగి ఒకరి పట్ల ఒకరు ఉండమన్నారు ఐక్యత కలిగి ఉండమన్నారు అన్ని చెప్పిండు కానీ ఆరాధించమని ఒక మనిషిని బైబుల్లో ఎక్కడా చెప్పలేదు ఈరోజు నోరు ధరిస్తే భజన చేయడం అయిపోయింది అంటే ఏమొచ్చింది విగ్రహం వచ్చింది ఎక్కడికి పరిశుద్ధ స్థలంలోకి వచ్చింది ఏది హృదయం అనే పరిశుద్ధ స్థలంలో నాశనకరమైన ఏ వస్తువు వచ్చింది ఈరోజు మనుషులందరూ నాశనకరమైనవన్నీ ఎక్కడ తెచ్చిపెట్టుకుంటున్నారంటే హృదయంలో తెచ్చిపెట్టుకుంటున్నారు ఎందుకు మనుషుల దృష్టికి దేవునికి అసహ్యం అంటే లుకాసు వార్త ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ చూడు ఎవరిని కొనియాడితే మిమ్మల్ను అంటే పొగిడించుకునే వాళ్ళందరికీ శ్రమ వారి పితరులు అబద్ధ ప్రవర్తలకు అదే విధముగా చేసిరి అంటే మనుషులందరూ ఎదుట నీతి శాస్త్రుల పరిశీల నీతి చూడు వాళ్ళ దృష్టిలో వీళ్ళు ఏమవుతున్నారు నీతిమంతులు అనిపించుకొని ఘనముగా మేమేదో బుద్ధిమంతులము జ్ఞానవంతులము పరిశుద్ధులము అన్నట్టు వీళ్ళు ఎలా ఉన్నారు మనుషులు ఏం చేస్తున్నారు ఇలా అనిపించుకునే వాళ్ళని ఘనంగా ఎంచుతున్నారు అలా వాళ్ళని కొనియాడితే ఎవడికి శ్రమ ఈ రీతిగా కొనియాడించుకునేవాడు ఈ రీతిగా మనుషుల్లో ఘనముగా ఎంచబడిన వాడికి శ్రమ అన్నట్టు చూడండి వారి పిత్రులు అబద్ధ ప్రవక్తలకు అద్దమే విధముగా చేసి ఈరోజు మన నీతి ఎలా ఉంది మనుషులు చూస్తున్నారని పరిచర్ చేస్తున్నామా మనుషులు చూస్తున్నారని చెప్పి వాళ్ళ దగ్గర నటిస్తున్నామా అంటే ఈరోజు మనుషులు అలానే ఉన్నారు కదా నా కాడ ఉన్నట్టు బయట ఉండడు ఇంట్లో ఉన్నట్టు ఆఫీసులో ఉండడు ఇంట్లో ఒక సాక్ష్యం బయట ఒక సాక్ష్యం సేవలో ఒక సాక్ష్యం ఇంటి దగ్గర ఉంటే పక్కిన కూడా సమాధానం ఉండదు చూడు సేవలో ఉంటే తోటి సేవకులతో కూడా సమాధానం ఉండదు ఈ నీతి ఎక్కడ నీతి ఈరోజు ఎక్కడ అధికమైంది నీ నీతి శాస్త్రుల పరిశీల నీతి కన్నా ఎక్కడ ఉంది మన నీతి అధికంగా చూడు కాబట్టి ఈరోజు నువ్వు గ్రహించుకోవాలా నువ్వు ఎవరి ది ఎవరి దృష్టికి నువ్వు నీతిమంతుడుగా అనిపించుకోవడానికి ప్రాయస్పదు ఎవరు చూసి నిన్ను మెచ్చుకోవాలా ఏసు ప్రభు మెచ్చుకోవాలా మనుషులు మెచ్చుకోవాలా మనుషులు మెచ్చుకున్నా కొనియాడినా నీకు వచ్చేది ఏమీ లేదు తల వెంట్రుకంతా కూడా నీకేమీ జరగదు వ్యర్థము శూన్యము అలా కొనియాడితే నీకు శ్రమలు ఎక్కువైపోతాయి తప్ప నీ బతుకు వచ్చింది ఏమాత్రం మేలు లేదు అదే సర్వోన్నతుడైన దేవుడు సర్వ సృష్టికి ఆది సంభూతుడు నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించిన దేవుడు నీ నిమిత్తం నా నిమిత్తము మరణించిన దేవుడు శ్రమ అనుభవించిన దేవుడు బాధపడ్డ దేవుడు నరకానికి పోయి నువ్వు చూడు అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అంత భయంకరమైన శ్రమలో నిన్ను పోనీయకుండా తాను మరణించి కీడు పొంది నీకు నాకు మేలు చేసి చీకటిలో ఉన్న మనల్ని తన వెలుగులోకి తీసుకొని నిన్ను ఒక రాజుగా పెట్టినా ఆయన మెచ్చుకునేలాగా ఆయన దృష్టికి నువ్వు పనిచేస్తావా మనుషుల దృష్టికి నువ్వు ఉంటావా ఇలా ఉండే వాళ్ళందరూ వేషధారకులు అందుకు ఉమ్మి వేయడానికి దేవుడు ఇష్టపడేలాగా ఉంటారు వీళ్ళు ఆయన మెచ్చుకోవాలా అలా మంచి నమ్మకమైన దాసుడా బుద్ధి కలిగిన గృహ నిర్వాహకుడ ఆయన మెచ్చుకోవాలా కాబట్టి శాస్త్ర నీతి పరిశీలి నీతి మనుషుల ఎదుట నీతి మంతులు ఎట్లా అంటే చూడండి వీళ్ళు ధర్మశాస్త్రం మీద కూర్చుండేవారు చెప్పేవారు కానీ చేయరంటే ఒక వ్యక్తి దొంగల చేతిలో చెక్కబడి మీ అందరికీ తెలుసు అంటే వాళ్ళ విధానమే చెప్తున్నాను అయితే కొరప్రాణంతో పడిపోతే అక్కడ ఒక పరిసైడ్ వస్తాడు చూసిండు పోయిండు పక్క ఇంకొక యాదకుడు వచ్చిండు చూసిండు పోయిండు అంటే వీళ్ళు ఎలా ఉంటారు చెప్పే వల్లే గాని ఏది వాక్యాన్ని ప్రకారంగా చేయరన్నట్టు వీళ్ళ రహస్యం ఎవరు బయలుపరుస్తారు ఏ సుప్రభు అన్నట్టు మనుషులు ఎదుట ఈ రహస్యం కనిపించదు నీతి మంతులం గా కానీ ఉండే స్వభావం తోడేళ్ల స్వభావం అన్నట్టు క్రూరమైన స్వభావం జాలి ఎక్కడుంది క్రీస్తు కలిగిన మనసు ఎక్కడుంది అప్ప ఆ సొంకరికి ఉంది కాబట్టే ఆ కొర పడ్డవాడి మీద జాలి పడ్డాడు అలాగే శాస్త్రుల పరిస్థితి నీతి ఎలా ఉంటది ఇలా ఉంటది మనం కూడా ఎంతో చూస్తుంటాము చేయగలిగే స్థితిలో దేవుడు మనల్ని పెట్టుంటాడు ఈ చెవిని వింటాము ఆ చెవిని వదిలేస్తాం మన పక్కకి వెళ్ళిపోతాం మనం ఎలా ఉంటామంటే ఏం కాదు ప్రార్థనలో పెడదాము కార్యం దేవుడు చేస్తాడు అని నాలుగు నీతి మాటలు చెప్పి క్రియా కనపరచకుండా విశ్వాసం చూపించి పోయేవాళ్ళు దాహం అంటే నీళ్లు పోసి దాహం తీర్చాలి ఆకాశం వైపు చూడు ప్రార్థన చేసి దేవుడు వచ్చి నీళ్లు కురిపిస్తాడు నీ దప్పిక తీరుస్తాడు అని చెప్పే రకం ఎవరు ఈ శాస్త్రులు పరిచయం ఈరోజు మనలో కూడా అలానే ఉన్నారు కదా కాబట్టి నువ్వెలా ఉన్నావో నిన్ను నువ్వు పరిశీలించుకో నీకు నువ్వే తీర్పు తెచ్చుకో నీకు నువ్వే నిన్ను నువ్వు జడ్జిమెంట్ నీ విధానము నీ ప్రవర్తన నీ క్రియలు నీ జీవితం నీ సాక్ష్యం నీ సేవ అవన్నిటికీ ఎవరు తీర్పని నీకు నువ్వే రేపటిదేమో ఆయన ఎదుట నిలబడతావన్నట్టు అప్పుడు లెక్క అప్పజపక మానవన్నట్టు ఆ రోజు కూడా మా గురించే చెప్పిండని ఆలోచన చేసి పట్టుకొని కఠిన ఆ రోజు ఏం కదా అపనమ్మకస్తుల్లో పాలుబడైపోతామన్నట్టు కట్టిక చీకటి గన్నున్న దాంట్లోకి దేవుడు పడేస్తున్నట్టు చూడండి అయితే ఇక్కడ ఏముందంటే ప్రార్థన చేయుటకాయ లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయము పదవ వచనంలో ప్రార్థన చేయుటకాయ ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళి వారిలో ఒకడు పరిసేయుడు ఒకటి సొంకరి అంటే వీళ్ళ నీతి ఎలా ఉంటది అంటే ఈ పరిసేడు నిలవబడి దేవా అంటే ఏం చేస్తుండోడు నిలవబడి దేవుని తట్టు చూసి దేవా నేను అంటే ఎవరు చేసే నేను పరిసయున్ని కదా నేను ఎలా ఉన్నాను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైన ఈ సొంకరి వలననే అంటే పరిశైలు శాస్త్ర ప్రాథ ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఒకరిని చూపించేలాగే ఉంటది కానీ వాళ్ళ కంటిలో ఏముందో చూసుకోరన్నట్టు ఇలా నీతి అది ఈరోజు మన నీతి అలా ఉంది ఈయన ఇప్పుడు యశు ఎలా ప్రార్థించిండు తనని అవమానపరిచిండ్రు గాయపరిచిండ్రు అపహాసం చేసిండ్రు హేళన చేసిండ్రు చేయాల్సినవన్నీ చేసినా కానీ ఆ కలవరిశీలలో ఆయన మాట్లాడిన మాట ఏంది ప్రభువ వీరేమి చేయించున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించు ప్రభువ ఎక్కడ కూడా దేవుడు ఎలా ప్రార్థన చేసు అది ప్రభు నీతి ఈరోజు నీ ప్రార్థనలో నీతి ఎక్కడుంది ఏ రోజు కూడా చూడు వీళ్ళు ఎలా ఉన్నారు ఈ శంకరి వలనైనా ఉండనందుకు నీకేం చెల్లిస్తున్నాను కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను వారములకు రెండు మారులు ఉపవాసం చేయొచ్చు నా సంపాదన అంతటిలో పదో వంతు చెల్లించుతున్నానని తనలో తాను ఏం చేస్తున్నాడు ప్రార్థిస్తుంది ఏ ఈ పరిసయుడు నిజంగా ఆ రీతిగా ఉన్నవాడైతే శ్రవ పక్కబడి పనప్రాణంతో ఉన్నవాడికి సహాయం చేయాలి కదా చెయ్యరన్నట్టు యశుప్రభుని విశ్వసించాలి కదా విశ్వసించరన్నట్టు ఆ శుంకరి పాపే నువ్వేం చేయాలా పాపిని వాణి మార్గం నుండి తప్పించి దేవుని మార్గంలో నడిపించాల పరిసేడు వాడివి బోధించే నీ పని అది నువ్వేం చేస్తున్నావు వాడిలాగా లేను వీడిలాగా లేను అలా వాళ్ళలాగా లేనని నీ ప్రార్థనలో కూడా ఎదుటి వారిని చూసుకుంటున్నావు కానీ నీ కంటలో ఎంత దుమ్ముందో చూసుకోలేకపోతున్నావు అందుకు నీ కళ్ళు మూసుకుపోయినాయి అన్నట్టు రుడ్డితనం అన్నట్టు ఈరోజు చూడండి వేసుప్రా అందుకే కదా చెప్పిండు ఎలా ఏమని చెప్పిండు నీ కంటిలో నున్న దోలము నెంచక నీ సహోదరిని కంటిలో నున్న నలుసు చూచుటయేలా అంటే నీ కంటిలో ఏముందంట దోలముందంట అంటే నువ్వే చూడలేని వాడివి నువ్వేం చూస్తున్నావు నీ సహోదరుడి కంటిలో నలుసు తీసేలాగా ఉన్నావు వేషధారి అంటుండు ఈ పరిసైడు ఎవరు వేషధారకుడు అన్నట్టు వేషధారి మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసుకునుము ముందు నువ్వు నువ్వు మారు ముందు నీ జీవితాన్ని మార్చుకో ముందు నీ అలవాట్లను మార్చుకో ముందు నా నీతి జీవించడం నేర్చుకో వాక్యాన్ని వినిపోయేలా కాకుండా వాక్యాన్ని పాటించడం నేర్చుకో ముందు నా శిల్వ ఎత్తుకొని నిజంగా నన్ను వెమడించడం నేర్చుకో నిన్ను నువ్వు ఉపేక్షించుకొని నిన్ను నువ్వు తగ్గించుకొని నా కొరకు జీవించడం నేర్చుకొని నువ్వు పరిపూర్ణుడు అప్పుడు చూడు ఎదుటి వారికి అంట్లో ఉన్న నలుసో దూలం మొదట నీవే సరిగా లేవు నీ బ్రతకే సరిగా లేదు నీ జీవితమే బాగలేదు నీ హృదయమే స్థితి బాగలేదు నువ్వే ఒక భ్రష్టుడివి అవివేకంతో అంధకారముతో ఉన్నవాడివి ఎక్కడ కూడా వాక్యాన్ని తృణీకరించేవాడివి లోబడని నువ్వు బ్రుడ్డి ఎట్లా ఎదుటి వారికి చూడగలుగుతావని చెప్తున్నాడు ఈరోజు లేరా మనలో అలాంటి వాళ్ళు ఈరోజు ఎవరు మన గురించి సాక్ష్యం ఇచ్చేలాగా సాక్ష్యం బాగుంది తోటి సేవలో ఉన్న గ్రూప్ల వాళ్ళు కూడా మన గురించి సాక్ష్యం ఇచ్చేలాగా మన జీవితాలు ఉన్నాయా అప్పుడు నువ్వెలా ఎదుటి వారి కంట్లో నలుసు మొదట నీ కంటిలో ఉన్న నలుసు ముందు నువ్వు చూడు నన్ను తేటగా నేను సిలువ వేయబడింది నీకు కనిపిస్తుంది అప్పుడన్నా మార్పు జంలుతా అని మాట్లాడుతున్నాడు దేవుడు కాబట్టి వేషధారి మొదట నీ కంటిలోనున్న దోలమును తీసుకొను అప్పుడు నీ సహోదరిని కంటిలోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును మొదట మారాల్సింది మనము మొదట జీవించాల్సింది మనము ఆయన నీతి ప్రకారంగా ఆయన వాక్య అలా మారి అన్ని రకాలుగా మనం దేవునికి తగినట్లుగా ఉంటే అప్పుడు మనం ఎదుటి పట్ల చూపించాలి మన దౌర్భాగ్యం ఏందో దిక్కుమాలిన తనం ఏంటంటే మనల్ని మనం ఎప్పుడూ చూసుకోం ఎందుకు ఈ శాస్త్రులు పరిస్థిల్లాగా ఉంటామన్నట్టు మన కంటికి అంతా బయట వాళ్ళే కనిపిస్తారు కానీ మనం ఎలా ఉన్నాము మనం ఎలా ఉన్నాం దేవుని పట్ల మనల్ని మనం ఏనాడు చూసుకోలేమన్నట్టు అందుకు ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించుకున్నట్టుగా మీకు బుద్ధి చెప్పిన ఎవడంటే ఎవరు చెప్పగలరు పరిశుద్ధాత్ముడే చెప్పగలడు అన్నట్టు జ్ఞానము బుద్ధి అది ఆయన సర్వ సంపద చూడండి ఎప్పుడైతే ఈ సుంకరి ప్రార్థించండి లోకాసు వార్త అధ్యాయము పద్నాలుగు వచ్చనలో అతని ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు ఇప్పుడు మనుషులందరూ ఎదుట నీతిమంతులాగా అనిపించుకునే నీతి ఏంటంటే పరిసై ఈ సుంకరిని దేవుడు ఏం చేస్తుండంటే నీతి మంతుడిగా తీరుస్తుంది ఎందుకు మీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కాబట్టి మీ జీవితాలను మీ బ్రతుకులను మిమ్మల్ని చూస్తున్న దేవుడు కాబట్టి నన్నైనా మనలైనా ఎవరినైనా కదా కాబట్టి ఆయన తీర్చాల తీర్పు అది న్యాయమైన తీర్పు దేవుని దృష్టికి అనుకూలమైన తీర్పు ధర్మమైనది ఆయన దృష్టికి యోగ్యమైనది అన్నట్టు కాబట్టి చూడండి అలాగే మీతో చెప్పుచున్నాను తన్ను తాను హెచ్చించుకున్న వాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకున్న వాడే అంటే శాస్త్ర పరిశీలి ఎక్కడ కూడా తగ్గించుకోరు వాళ్ళ నీతి అలా ఉంటుంది కాబట్టి ఒక రోజు యేసు ప్రభు చూడండి ఆయన సుంకపు మెట్టున వద్ద కూర్చున్నప్పుడు మత్తాయి అని ఒక మనుషుడు చూచి యేసుప్రభు నన్ను వెంబడించమంటే ఈ మత్తాయి అనే అతను ఏం చేస్తాడు ఆయనని వెంబడిస్తాడు అప్పుడు ఇంటిలో భోజనము యేసు కూర్చుండుండగా అంటే మత్తాయి స్వార్త తొమ్మిదో అధ్యాయం పదో వచనంలో ఈ మత్తాయి ఎప్పుడైతే ఆయనని వెంబడించిందో ఆ ఇంటిలో భోజనముకు యేసు ప్రభు కూర్చుండగా అక్కడికి ఎవరు వచ్చిండే సుంకరులు పాపులు అనేకులు వచ్చి ఆయన యుద్ధను ఆయన శిష్యుల యొద్ధను కూర్చుండి అంటే ఇప్పుడు యేసు ప్రభు దగ్గర ఎవరు కూర్చున్నారు పాపులు వచ్చి కూర్చున్నారు మేము నీతిమంతులము అని చెప్పుకునే శాస్త్రుల నీతి ఇక్కడ ఎలా ఉంటుందంటే పరిశయులు అది చూచి మీ బోధకుడు శిష్యులతోటి మీ ఎవరు యేసుప్రభు ఆ బోధకుడు శుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయిచున్నాడని ఆయన శిష్యులను అడిగి చెప్పు వాళ్ళు పాపులే యేసుప్రభుని చంపడము పాపం కదా నరహత్య చేయడం పాపం కదా అంటే వీళ్ళ కంట్లో ఏముంది దూరం ఉంది కానీ వీళ్ళు చూస్తున్నారు ఏసుప్రభుని చూస్తున్నారు వీళ్ళు మార్పు జందరు మార్పు నొల్లరు అన్నట్టు వీళ్ళు అంధకారస్తులు వీళ్ళు గుడ్డివారు చూడు ఆయన పాపులు వచ్చి ఆయన దగ్గర కూర్చుంటే వీళ్ళు మాట్లాడుతున్నారు మీ బోధకుడు వచ్చి సుంకరులతోటి పాపులతో కలిసి ఎందుకు భోజనం చేయించున్నాడని ఆయన సూచన అప్పుడు ఏసు నేను పాపులనే పిలవ వచ్చి తినే కానీ నీతిమంతులను రాలేదు ఎందుకు మీరు నీతిమంతులు మీ నీతి అధికమైన నీతి శాస్త్రులు చూడు పరిశీలన నీతి ఎట్లా ఉంటది అధికమైన నీతి అలా అనుకుంటారు అని తలస్తరు అలా వాళ్ళని వాళ్ళని ఏం చేసుకుంటారు హెచ్చించుకుంటారే తప్ప ఎప్పుడు కూడా తగ్గించుకునే స్వభావం ఉండనే ఉండదు తగ్గించుకుంటే చూడు కాబట్టి ఆయన అంటుండడు నేను ఎవరి కోసం పాపుల వరకు వచ్చిన మీరు నీతిమంతులు మీరు పరిసయులు శాస్త్రులు మీరు ఎలాంటి వాళ్ళు పరిశుద్ధులు మీలో ఏ కపతం లేదు ఏ మోసం లేదు ఏ అన్యాయం లేదు ఏ దుర్మార్గం లేదు ఏ పాపం లేని పరిశుద్ధులు కాబట్టి మిమ్మల్ని పిలవడానికి రాలేదు పాపులను పిలవడానికి వచ్చినానని ఎస్ ప్రభు సెలవిస్తారు ఈరోజు మనం ఎలా ఉన్నాం కేసుప్రభు పాపుల దగ్గర ఉండి పాపులను చేర్చుకొని వాళ్ళని దేవుని రాజ్యంలోకి నడిపిస్తుంటే మేము ఎక్కడా కూడా పాపం చేసిన వాళ్ళం కాదు మేము పరిశుద్ధులము మా మీద ఏ కలంకము లేదు మా ప్రవర్తన కానీ మా నడవడిక కానీ మా మాట తీరు కానీ మా ఆలోచనలు కానీ మా తలంపులు కానీ మా హృదయం కానీ మా శరీరం కానీ మా జీవితం కానీ మా సాక్ష్యం అంతా కరెక్ట్ గా ఉంది అని చెప్పుకుంటారు వీళ్ళ గురించి దేవుడు ప్రయాసపడతాడు అవసరం లేదు కదా హాపుల దగ్గర ప్రయాస పడినా వాళ్ళు మారుమనిసుకుంది రక్షణలకు వస్తారన్నట్టు కాబట్టి వీళ్ళ నీతి ఎలా ఉందంటే ఇలా ఉందన్నట్టు అలాగే చూడండి ఏసుప్రభు వీళ్ళని ఏమని పిలుస్తుందంటే మత్తాయసు వార్త పదహారో అధ్యాయం నాలుగో వచనంలో వ్యభిచారులైన చెడ్డతరము వారు అంటే శాస్త్రులు ఎవరు పరిశైలు ఎవరు వ్యభిచారులు విగ్రహారాధికులు ఎందుకు యేసు ప్రభు ఇంత రూఢీగా వీళ్ళని వ్యభిచారులను పోల్చిందంటే చూడండి మత్తాయసు వార్త పదిహేనో అధ్యాయం తొమ్మిదో వచనంలో మనుషులు కల్పించిన పద్ధతులు అంటే ఎవరు కల్పించిన పద్ధతులు మనుషులు కల్పించిన పద్ధతులు దైవ ఉపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు అని ఏషయ మిమ్మల్ని గురించి ప్రవచించుట మాట సరియే చూడు ఈరోజు నడుచుకునే వాళ్ళందరూ ఎట్లా నడుచుకుంటారు దేవుని ఆత్మ నడిపింపుందా వాళ్ళ స్వన్నిహితులు స్వబుద్ధులు వాళ్ళ ఆలోచనలు తలంపులు వాళ్ళ ఉద్దేశాలు ఎదుటి మీద రుద్దుతున్నారా చూడు ఈరోజు ఎలా ఉంది క్రైస్తవ్యం చూడు ఈరోజు నువ్వు ఎలా నడుచుకుంటున్నావు అన్నది నిన్ను నువ్వు పరిశీలించుకోవాలన్నట్టు మనుషులు కల్పించిన పద్ధతులు దేవుని మూలంగా వచ్చినవి కాదన్నట్టు అందుకు ఉపవాసం ఈ శిష్యులు ఎప్పుడు చేయరాని వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి అడుగుతారు అలా యసుప్రభు ఏమంటాడు పెండ్లి కుమారుడు ఇంట్లో ఉంటే ఇవ్వడన్న ఉపవాసం పెండ్లు జరుగుతుంటే కాబట్టి వాళ్ళు ఉండరు ఉండే సమయాన్ని ఉంటారని చదువుతారు నీ శిష్యులు పాదాలు గడుక్కోకుండా ఎట్లా భోజనం చేస్తారని చదువుతారు పాదాలు కలుపుకునే శుద్ధి తెలుసు గాని మనస్సాక్షిని శుద్ధి చేసుకునే శుద్ధి తెలియదు అది మనుషుల కల్పితాలన్నట్టు వాళ్ళు పంట చర్యలు వెళ్తే ఆకలి అయితే తుంచుకొని తింటే ఎందుకు నీ శిష్యులు అలా చేసినారన్నట్టు అడుగుతారు ఆ విశ్రాంతి దినాన మీ శిష్యులు నువ్వు ఎందుకు ఇలా స్వస్థపరుస్తున్నావు ఈ ఏ పద్ధతులు మనుషులు కల్పించిన పద్ధతులు దైవ మూలంగా ఉన్నవన్నవి కాదన్నట్టు దైవ ప్రకారంగా నడుచుకోవడం కాదన్నట్టు నాకు ముందోడు చెప్పిండు నేను పాటించాలా నా కింద ఉన్నాళ్ళకి అవి చెప్పాలా వాళ్ళకి ఎంత అది చెప్పాలా అంతే తప్ప దేవుడు ఉన్నాడు ఆత్మ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు శక్తి చేత కాదు బలం చేత కాదు నా ఆత్మ ద్వారా జరుగుతుంది అని సెలవిచ్చిన దేవుడు ఉన్నాడు మనలో ఉండే దేవుడు ఉన్నాడు ఆయన ఆత్మతో నింపి అభిషేకించి మనల్ని నడిపించే దేవుడు ఉన్నాడని ఊరు చెప్పరన్నట్టు ఎవరి ఆలోచనలు ఎవరి ఉద్దేశాలు ఎవరి తలంపులు రొద్దడమే అన్నట్టు ఎందుకంటే ఏసు ప్రభు చెబుతున్నాడు మత్తాయసు వార్త పదిహేను అధ్యాయము పద్నాలుగు వచ్చనంలో వారి జోలికి పోకుడి ఎవరు అల్లు ఇల్లే మనుషుల్లో కల్పించి పద్ధతులు వాళ్ళ జోలికి పోతే నువ్వు కూడా ఒక భ్రష్టుడు వారి జోలికి పోపిడి ఎందుకు వారు గుడ్డి వారు ఎవరు ఈ శాస్త్రులు పరిస్థి ఎక్కడ దేవుని ప్రకారంగా లేదన్నట్టు మనుషుల కల్పించిన పద్ధతులే దైవ ఉపదేశములు గుడ్డితనం అన్నట్టు అలాంటి జోలి వాళ్ళకి పోవద్దు వాళ్ళ నీతి అది ఈరోజు నీ నీతి ఎలా ఉందో చెప్తున్నాడు వారి జోలికి పోకుడి వారు గుడ్డి వారై ఉండి రుడ్డి వారికి త్రోవ చూపువారు ఇలాడు ఎలా ఉన్నారు అంధకారము చూడు వీళ్ళు గుడ్డివారు వీళ్ళు ఎలా ఉన్నారు వృడ్డి వారికి చూపువారు అలాగే రుడ్డివాడు గుడ్డి వానికి త్రోహ వారిద్దరు గుంటలో పడుదురు కదా అని అంటే శాస్త్రుల పరిశీలిన నీతి గుడ్డితనం అన్నట్టు కూడా దేవుని ఉద్దేశాన్ని దేవుని మనస్సును దేవుని హృదయాన్ని దేవుని చిత్తాన్ని దేవుని ఆలోచనను దేవుని తలంపులను ఆయన నడిపించిన మార్గము త్రోవను ఎరగని గుడ్డి వాళ్ళు మనుషులు కల్పించినవే నేను చేస్తా ఆలోచన తలంపు ధోరణితో ఉన్న అవివేకము కలిగిన అంధకారం హృదయం కలిగిన వాళ్ళు వాళ్ళ నీతి అది ఈరోజు నీ నీతి ఎక్కడ ఉందన్నది నువ్వు చూసుకోవాలన్నట్టు వాడు గుడ్డివాడు ఖచ్చితంగా గుంటలో పడతాడు ఆ గుడ్డివాడి ప్రకారంగా పోతే నువ్వు కూడా గుంటలో పడతావు అని యేసుప్రభు సెలవిస్తాడు ఒక్క మాట చెప్పి నేను క్లోజ్ చేస్తున్నాను చూడండి మత్త వార్త పదహారో అధ్యాయము పదకొండవ వచనంలో నేను రొట్టెలను గురించి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రాహింపరు ఈ వాక్యం మీ అందరికీ తెలిసింది అప్పుడు ఏ సుప్రభ్యమంటు పరిసయలు సద్దుకయ్యలు అనువారి పులిసిన పిండిని గురించి అంటే వాళ్ళ బోధ ఎలా ఉంటుంది పులిసిపోయిన జీవితం వ్యభిచారంతో ఉన్నది ఎవడైతే చెప్పే నేనైనా వినే నువ్వైనా నువ్వు ఎనభై ఏళ్ళో అడువా లేదా వంద సంఘాలు ఉన్నాయా వెయ్యి సంఘాలు ఉన్నాయా లేదా యోకమంతా సంఘాలు ఉన్నా కానీ దేవునికి తగినట్లుగా నువ్వు జీవించకుండా దేవుని చిత్తము చొప్పున జరిగించకుండా నువ్వు నడుచుకున్న వాడివైతే నువ్వు పులిసిపోయిన వాడివి ఈ లోక సంబంధమైనది ఏదైనా నీలో ఉంటే నువ్వు మొత్తం చెడిపోయిన వాడివి అన్నట్టు ఈరోజు కూడా చెడిపోయిన వాళ్ళే ఉన్నారు బాగైన వాళ్ళు కాదు ఉన్నారు వాళ్ళు ఉన్నారు త్రోవ చూపే వారి ఉన్నారు అది దౌర్భాగ్యం అన్నట్టు క్రైస్తవ్యాన్ని అందుకు భ్రష్టులైపోతున్నారు జనలు సరైన మార్గము సరైన త్రోవ నడవక వంకర త్రోవలు వంకర బుద్ధులు వంకర ఆలోచనలు వంకర తలంపులు వంకర జీవితమే తప్ప నిలువుగా నిటారుగా దేవుని చూసేలాగా జీవితం ఉండదన్నట్టు చూడు వీళ్ళు ఉన్నారు పరిసయ్యలు సద్దుకాయలు అనువారి పులిసిన పిండిని గురించే జాగ్రత్త అప్పుడు రొట్టెలు పులిసిన పిండిని గురించి కాదు కానీ పరిసయ్యలు సద్దుకాయలు అనువారి బోధన గురించి జాగ్రత్త వాళ్ళ నీతి పులిసిన జీవితం కదా వాళ్ళే పాపం చేస్తే పాపమందు పట్టబడ స్త్రీని చూసి రాళ్ళు రువ్వే గుంపన్నట్టు మనుషులు ఎదుట నీతిమంతులు అనిపించుకునే గుంపన్నట్టు బుద్ధి తెచ్చుకోరు ప్రతిదీ మా గురించే చెప్పిండు అనే హృదయాన్ని కఠినపరచుకొని మార్పు చెందని గుంపన్నట్టు ఆచారాలకి మనుషులు కల్పించిన పద్ధతులకి హై లెవెల్ ప్రయారిటీ ఇంచే వాళ్ళే అపవిత్రంగా జీవిస్తూ వ్యభిచారంతో చెడుతనంతో ఉన్నవాళ్ళు పులిసిపోయిన వాళ్ళు ఆ ఉంటే నీ బతుకు ఇంకా భ్రష్టత్వంలోకి పోతుందన్నట్టు చూడు చూడు కాబట్టి ఈరోజు నీ నీతి నా నీతి మన నీతి ఎలా ఉంది మన జీవితాలు ఎలా ఉన్నాయి చూడు దేవుని పట్ల మన సాక్ష్యం ఎలా ఉంది మనం ఎలా ఉన్నాము మనం ఎలా ఉన్నామన్నది పరిశీలించుకోవాలా మనుషులు కల్పించిన పద్ధతులను ప్రకారం ఉన్నామా లేదా దేవుడు చూపించిన త్రోవలు నడిచే ఉన్నామా ఆయన నీతి విషయంలో నువ్వు జీవిస్తే మనం ఆ రీతిగానే నడుచుకుంటాం చూడు మనుషులు నన్ను చూసి నీతిమంతుడు మనుషులు నన్ను చూసి కొనియాడాలా నన్ను మెచ్చుకోవాలా కాబట్టి మనుషులను చూసి ఉండేవాళ్ళు ఉంటాం లేదా మనుషులని ఎక్కువగా ఆరాధించి ఏసుప్రభు తప్ప నీ దృష్టి ఎవరైతే ఎక్కువ పెడతావో అది నీ జీవితానికి ఒక విగ్రహం అందుకు నువ్వు వ్యభిచారంతో చెడుతనమైనట్టు అపవిత్రమైపోయినావు ఎందుకు నీ పరిశుద్ధ స్థలంలో ఆయన అసహించుకునేది దాన్ని ఎక్కడ తెచ్చిపెట్టుకున్నావు ఆయన స్థానంలో తెచ్చిపెట్టుకున్నావు అన్నట్టు కాబట్టి ఈరోజు మన నీతి ఎలా ఉంది మనం ఎలా ఉన్నాం చూడు యేసుప్రభు తన కుమారుని పంపినా సన్మానిస్తారు అనుకుంటే వాళ్ళు ఏం అతన్ని కూడా చంపేసినారు బుద్ధి తెచ్చుకోలేదు కాబట్టే వాళ్ళు తెగ వేయబడి చేస్తారని చెప్పిండు దేవుడు వాళ్ళు పరలోక రాజ్యానికి పోరు పోయే వాళ్ళని కూడా పోని వాళ్ళలో ఉంటే నీ మనం కూడా ప్రవే ఎందుకంటే వాళ్ళ నీతి మన నీతి ఒకటే అవుతుంది కానీ అధికం ఎట్లా అవుతుంది అధికం అవ్వాలంటే ఒకటే మార్గం వేరే మార్గం లేదు అది ఏసుప్రభు అన్నట్టు ఆయన చూపించిన బాటలో త్రోవలో మార్గం నేనే మార్గమును సత్యమును జీవము నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవడు రాడు ఈరోజు ఎవరు చెప్తే వాళ్ళ రీతిగా నడుచుకుంటే వాడు గుడ్డి రేపటి దినం నువ్వు కూడా పోయి గుంటలో ఉంటావు కాబట్టి క్రైస్తవ్యం అంటే గుడ్డిగా నమ్మేది కాదు గుడ్డిగా ఆరాధించి వెంబడించేది కాదు పరిశీలన చేసి పరీక్షించుకొని వాక్యాలను క్షుణ్ణంగా చూసుకొని అతన్ని చూసి అతని స్థితిని చూసి అతని ఆత్మను వివేచించి పరీక్షించి తీసుకోవాల అందుకు ప్రతి ఆత్మను నమ్మొద్దంటే ఎవరు నమ్ముతున్నారు పెద్ద సంఘమా చిన్న సంఘమా పెద్ద సేవకుడు కాబట్టి అన్ని తెలుసుంటాయి చిన్నవుడు కాబట్టి చూడు అంటే అతను తెలుసుకున్నాడా దేవుడు తెలియజేస్తే చెప్తాడు అన్న చూడరు జ్ఞానం ఎక్కడ దేవుని హై లెవెల్లో పెట్టే నీతి ఉండదు అన్నట్టు మనుషులను గుడ్డిగా ఆరాధించేవాళ్ళు మనుషులను గుడ్డిగా నమ్మేవాళ్ళు మనుషులు చెప్పేదే దైవోపదేశములు అంటే ఈ బ్రదర్ చెప్పిండు కాబట్టి ఇది కరెక్ట్ అంతే నేను గుడ్డిగా నమ్మాలా అంతే మనం అట్లానే ఉండిపోయినాం కదా అట్లానే ఉన్నారు కదా ఈరోజు నువ్వు లేవు అట్లా పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో మనతోనే నువ్వు లేవా ఈరోజు అట్లా చూ కాబట్టి పరిశీలించుకోవాలా పరీక్షించుకోవాలా మన నీతి ఎట్లా ఉంది అధికముగా ఉందా వాళ్ళలాగానే ఉన్నామా వాళ్ళలో కఠినాత్ములు త్రోవ పక్క చనిపోతుంటే చూసి కూడా వెళ్ళిపోయేవాళ్ళు సహాయపడే చేసే మనసు హృదయము ఉండదన్నట్టు ఎప్పుడు ఎదుటి వారినే చూసేవాళ్ళే కానీ మా బ్రతుకులు ఎట్లా ఉన్నాయి మా జీవితాలు ఎట్లా ఉన్నాయి మేమెంత మటుకు దేవుని కోసం చేసినాం నేనేం చేయట్లేదు ఇంకోటి మీద బడి ఏడిస్తే ఏం వస్తుంది నువ్వు చేసినావా ఒక ఆత్మనన్న రక్షించినావా ఒక ఆత్మనన్న శిష్యునిగా చేసినావా మనం ఏం చేసినాం దేవుని పట్ల కానీ లోకంలో ఉన్న వాళ్ళందరినీ విమర్శించే వారి ఉంటాం చెప్పు ఇది ఎంతవరకు న్యాయం వాళ్ళ మట్టుకు వాళ్ళు పులిసిన వాళ్ళు పులియన వాళ్ళు ఎట్టున్నారో కొంతమంది అన్నా కొంత రక్షణలోకి నడిపించినారు కొంత స్థాపించినారు వాళ్ళతో పోల్చుకుంటే అసలు మనం ఏమీ లేం కదా శూన్యము కదా దేవుని పట్ల ప్రయాస చేసింది ఆ రీతిగా ముందుకెళ్ళింది ఏముంది కానీ మనం మాత్రం ఏమీ చేయము మన పని మనం చేసుకుంటా మన ఇంట్లో మనం ఉంటా మనం తింటా ఉండి వాడు ఇలా అయిపోతాడు వాడు ఇలా అయిపోతాడు ఎవరు ఈ పరిసైడ్గా నిలబడి సుంకరిని చూపిస్తూ ప్రార్థన చేస్తుండ చూసినవా మన దౌర్భాగ్యం మనం కూడా అట్లనే ఉన్నాం కదా కాబట్టి మనం కేబీపీఎం గ్రూప్ లో ఉంటేనో నేను లక్ష నలభై మంది గుంపులో ఉన్నాను అనుకుంటే అంతకన్నా గుడ్డివాడు ఇంకొకడు వేరే ఎవడు లేడు ఎవడు దేవుని ప్రకారంగా జీవించిన వాడు ఈ లోక మాలిన్యము అంటించకుండా దేవుని చిత్తము దేవుని హృదయము దేవుని మనస్సు గైకొని నడుచుకొని ఆ రీతిగా వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన సిల్వ ఎత్తుకొని వెంబడిస్తూ ఆయన చిత్తము నెరవేర్చిన వాళ్ళే తప్ప చూడు నా దగ్గర ఉంటేనో నీ దగ్గర ఉంటే దగ్గర ఎప్పుడు ఉన్నాడు ఎవరు ఇస్కరియోది ఏమైపోయిండు ఆయన దగ్గర ఉంటే అవ్వాలి కదా అవదన్నట్టు అది విధానం కాదన్నట్టు కదా ఇస్తా యేసు ప్రభు వెంటనే ఉన్నవాడు కదా మిగతా ఆపుస్తుల్లాగా ఆయన అవలేదే అంటే ఒకవేళ ఉంటే అలా నువ్వు ఉన్నవా లేదన్నది నువ్వు పరిశీలించుకోవాలి అంతేగాని ఇక్కడ ఉంటే నేను ఉన్నట్టంటే అది ఎట్లా అది కాదు కదా విధానం దానికంటూ ఒక విధానం ఉంటుంది ఒక క్రియ ఉంటుంది ఒక సాక్ష్యం ఉంటుంది దేవుని ఒక జీవితం ఉంటది ఇవేమీ లేకుండా ఏసు ఉన్నాను కాబట్టి నేను కూడా అంతా ఉంటే తప్పు చేసినా ఉన్నట్టదు కదా విధానము కాబట్టి ఎంతవరకు మనం ఎలా ఉన్నాము ఎంత మట్టుకు ఎట్లా ఉన్నాం మన నీతి ఎందుకు ఎందుకంటే దేవుడు నాకు ప్రేరేపించండు ఇవన్నీ ఒక క్రమం పకారంగా చూపించండు ధైర్యంగా చెప్పిన ఎందుకంటే నా దేవుడు నెల ఉంటే నాకు ధైర్యమే వస్తుంది అవతలవాడు పెద్దవాడ చిన్నవాడా నాకు తెలియదు ఎందుకంటే మాట్లాడేవాడు యశుప్రభు అక్కడే నేను ఎప్పుడు మనుషులను చూసి చెప్పను మనుషులు వాళ్ళను చూసి చూడ సువార్త చెప్పకూడదు దేవుని చిత్తము దేవుని ప్రణాళిక దేవుడి నీకు బయలుపరిచింది ధైర్యంగా నిలబడి చెప్పడమే చూడండి కాబట్టి ఈరోజు మనల్ని మనం పరిశీలించుకుందాము పరీక్షించుకుందాము తండ్రి పరిశుద్ధాత్ముడ కృపా కనికరం గల ఏ సయ్యా స్తోత్రంలో తండ్రి శాస్త్రుల నీతి కంటేను పరిశైల మీ నీతి అధికం కాని ఏడలా మీరు పర్లోకరాజ్యంలో ప్రవేశించరు అన్న ప్రాభ వాళ్ళు ఎలాంటి వారు నాయన ఎన్నో వాక్యాల ద్వారా ఈ దిన నువ్వు మాట్లాడిన ప్రభ ఆ రీతిగా మేమేమైనా మా జీవితంలో ఒక్క క్రియైనా మన ఉంటే ముద్దంతా బాగుండి కొంత పులిసిపోయిన దాని వల్ల ముద్దంతా చెడిపోతుంది ప్రభ అలా మాలో కొంచెమైనా నీకు ఆయాస్కరమైన జీవితం ఉంటే మా శరీరం అంతా అపవిత్రం అయిపోతుంది అలా నీ పట్ల ఏ విషయంలో మేము తొలగిపోతున్నామో తండ్రి ఏ విషయంలో మా నీతి అధికమ కాలేకపోతుందో ప్రభా ఆ విషయంలో మేము నాయన ఇక మీదట మేము ముందుకు పోవలాగునా ఈ గడిచిన కాలంలో తండ్రి మేమేమైనా నీ పట్ల ఆయస్కరమైన తండ్రి ఈ శాస్త్రుల పరిచయం నీతి కలిగి మేము పాపం చేస్తుంటే ఆయన వాళ్ళు మార్పు చెందలేకపోయినారు మా గురించే చెప్పిండని కఠిన పరచుకొని నేను పట్టుకోవాలనే చూసింటే బుద్ధి తెచ్చుకొని మారు మనసు పొందలేకపోయినారు ప్రభా మేము అలా ఉండకుండా ప్రభ నాయన మేము మార్చుకుంటాం ప్రభా నువ్వు కన్నా మమ్మల్ని ప్రేమించేవాడు ఎవరు ప్రభ మా విశ్వాసం ఒకటే మా నిరీక్షణ ఒకటే ఒక దినం నీ ఎదుట నిలబడాలా నువ్వు బహుమానాన్ని మేము పొందుకోవాలా బలా మంచి నమ్మకమైన దాసుడా చూడు చూడు నీ ఇళ్ళంతట్లో దేవుడు మోస ఎలా నమ్మకంగా ఉన్నాడని నువ్వు సెలవిచ్చినావు అలా మేము కూడా నమ్మకంగా నీకు వరకు జీవించడమే ప్రభా మా ధ్యేయమే తప్ప నేను నీ పట్ల తిరుగుబాటు చేసి నీ రొమ్మును పడిచేవారిలాగా ఉండదు వెన్నుపోటు పొడిచిన ఇశ్కర్యూత యూదాలాగా మేము ఉండద్దు ప్రభా కాబట్టి ఎలాంటి ఇది నీ పట్ల అపవిత్రమైనది నీ దృష్టికి యోగ్యకరంగానేది నాశనకరమైనది అసహ్యం కలిగే క్రియా ఏది మనలో ఉండదు ఏది మన ఉండొద్దు మీరు పరిశుద్ధులు మమ్మల్ని కూడా పరిశుద్ధులుగానే జీవించమన్నావు తండ్రి పరిశుద్ధులుగా జీవించటమే దేవుని చిత్తమన్నావు ప్రభా కాబట్టి అలా మేము పరిశుద్ధతలోకి నేను మమ్మల్ని నడిపించి ఆయస్కరమైన జీవితం తొలగించి మీ వాక్యం ద్వారా ప్రతి అనువనువును శుద్ధీకరించి పరిశుద్ధపరిచి మీ రాజ్యవ్యాప్తిలో తండ్రి మా వంతులో మమ్మల్ని నిలబెట్టి మీ వరకు సాక్షులుగా లేవనెత్తమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె సర్వశక్తిమంత సర్వకృప నిధియగు ప్రభు ఆ సకల శరీరులను ప్రభ నివైపకాన్ని చూస్తున్నాయి నాయన మహోన్నతులవు సర్వోన్నతవు సర్వశక్తి మంత్రుడు ప్రభ సర్వాధికారము నీకు ఉన్నది ఆయన భూమి మీద జరుగు ప్రతి కార్యము చూస్తున్న దేవుడు ప్రభన నీ బిడ్ల పక్షానం నువ్వు ప్రభాన తండ్రి చేసి ప్రభ ఎన్నో సమస్యల నుంచి విడుదలనిచ్చిన దేవుడు నువ్వు నీకు అతి ఆశ్చర్యమైన కార్యాలను చేయాలి వాడతాం నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభాన తండ్రి నీ యొక్క ద్వారా మాతో మాట్లాడదండ్రి పరిశైల నీతి కంటే శాస్త్ర నీతి కంటే ప్రభ మరి ఎక్కువగా నీతి గలవారే నేను చూసువారు నీ రాజ్యంలో చేరువారు వారి వల్లే కాకుండా ఉండనట్లు మీ యొక్క మనస్సును మార్చుకొని నూతన పరుచుకొని ఆయాసకరమైన క్రియలన్నింటినీ తుడుచుకోవాలని ప్రభా హెచ్చరించిన నీ యొక్క ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మీ దినమంతా కూడా నీకు కృపలో భద్రపరిచిన దేవా నా తల్లి మరి ముఖ్యంగా నా తల్లి అంత్యకాలంలో దుర్దినంలో మేము ఉంటుండగా నీ యొక్క వాక్యం చేత బలపరుస్తూ అనుక్షణం మేము ఎంత నా తండ్రి యోగ్యతగా ఉండాలో ప్రభా నా తండ్రి ఎంత పరిశుద్ధంగా జీవించాలో మాకు నేర్పిస్తున్న దేవుడవు నీకు వందనాలయ్యా నా తండ్రి నిన్ను మా ప్రభ మా మనో నేత్రాలతో చూస్తున్నాం నా తండ్రి ప్రభాని యొక్క వాక్యం ధ్యానిస్తున్నాం ప్రభాని యొక్క వాక్యంలోని మర్మాలు హెచ్చరికలు ప్రభా దర్శనాలను మా ప్రభ మాకు తెలియజేస్తున్నందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి ద్వారా మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి విధమైన బట్టి ప్రభా పరిశుద్ధాత్మ కార్యంలో మాలో జరిగిస్తున్న దేవుడవు నీకు వందనాలయ్యా నా తల్లి మాలోని బలహీనతలు ఇంకా మీకు ఆయాసకరమైనవి ఏది కూడా ప్రభ వాటిని సరిచేయండి నాయన సుంకరి ప్రార్థనలాగా నా తండ్రి పరిసైన ప్రార్థనలాగా ప్రభాన తండ్రి మేము కంపారిజన్స్ చేయకుండా నా తండ్రి మమ్మల్ని మేము ప్రభ ఉన్న పాటన ఉన్నది ఉన్నట్టుగా మా మీ సన్నిధిలోనికి మీ పాద సన్నిధిలోనికి చేరి ప్రభ మా మనసును కుమ్మరించుకొని మా జీవితాలను సరి యోగ్యత మాకు దయచేయండి నా ప్రభా విజ్ఞాపన ప్రార్థనలు నా తండ్రి ప్రభాన తండ్రి స్వాతి సిస్టర్ మరి వారి హస్బెండ్ ప్రభ బిడ్డల కోసం కోర్టుకెళ్ళినారు విడాకులు ప్రభ నా తండ్రి కుటుంబము కలహాలతోన్న తండ్రి కుటుంబంలో సమాధానం లేకుండా ఉన్నారు ఆ బిడ్ ఆ కుటుంబాన్ని కట్టండి నాయనా మీరు చిత్తమైతే బిడ్డలని ఇద్దరిని కూడా ప్రభ ఒక తాటి మీకు తీసుకొని ప్రభా బిడ్డలను ప్రభావి ప్రేమతో చూసుకునే కుటుంబముగా వారిని మీరు కట్టండి నాయన ఎందుకంటే ప్రభా యహోవా కట్టించని ఎడల కట్టువాని ప్రయాసం ఆ కుటుంబాన్ని మీరు కట్టండి తండ్రి కార్యం జరిగించండి కోర్టు కేసులు విడ్డ్రా చేసుకోవాలా బిడ్డలు ప్రభా మారు మనసు పొంది తండ్రి నా తండ్రి ఆ కుటుంబంలో ప్రభా సమాధానములు తోటి ప్రభ జీవించటకు ఒకరినొకరు సహించుకొని బ్రతుకుటకు నేర్పించండి ఆయన వారిలోని బలహీనతలను కొట్టివేయండి ప్రభాక రక్షణ కార్యం ఆ కుటుంబంలో జరిగించండి వారి దర్శించండి వారితో మాట్లాడండి ప్రభ వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్న ప్రతియ ప్రతి ఒక్క బిడ్డైన ప్రార్థన ఆలకించండి అదేవిధంగా లేదండి సీశాంత్ మనోజ్ అనే ఇద్దరు చిన్న బిడ్డలు ప్రభా మరి యాక్సిడెంట్స్ ద్వారా బాధపడుతున్నారు లేదండి కళ్ళు డ్యామేజ్ అయినాయి అంటున్నారు ప్రభా మరి చిన్న చిన్న గాయాలు పెద్ద పెద్ద గాయలు ఏదున్నా కూడా ప్రతి ఎముకను కట్టున్న తండ్రి ప్రతి ఎముకను సరి చేయండి నా ప్రభు బిడ్డలలో నతండి వారి వారి శరీరంలో ప్రభ మీ యొక్క పోయండి బిడ్డలను ప్రభా చేయండి స్వస్థపరచండి ప్రభా నొప్పి బాధల నుండి బిడ్డలను ప్రభా విడుదలకు ప్రకటిస్తున్నాం కార్యం చేయవడం ఇవే నాతండి ఆ బిడ్డల చుట్టూ మీకు అంగీకరించగలిగింది స్టూడెంట్స్ ప్రభ మరి కెరియర్ పాడు కాకుండా బిడ్డల యొక్క జీవితం కట్టండి ఆయన మీరే కార్యం జరిగించే మహిమ పొందండి అదేవిధంగా ప్రభ నా తండి మరి రేణుకా సిస్టర్ గురించి ప్రార్థిస్తున్న నాయన బిడ్డని ప్రభా ముట్టండిన తండ్రి తన యొక్క శరీరంలోని ప్రతి అస్వస్థతను ముట్టండి ప్రభ బలమైన మీ యొక్క రక్త తండ్రి సమస్త కీర్ను తొలగించి ప్రభా మీ యొక్క అతని కృపలో జ్ఞాపకం చేసుకొని బలపరచండి మనోజ్ బ్రదర్ కూడా మీరు ముట్టండి ప్రభ సంపూర్ణ ఆరోగ్యంతో నడిపించండి నా తండ్రి అదేవిధంగా ఎస్సీ మరి కావ్య శిస్టర్ గురించి కూడా ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డ జీవితంలో కూడా గొప్ప కార్యలు జరిగించండి నా తండ్రి ఒంటరి పోరాటంలో తోడైనండి భర్తను మార్చండి పట్ల మీరు కారిం జరిగించండి కృపలో జ్ఞాపకం చేసుకోండి కేవీఎం లో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కుటుంబంలో నా ఏ లోటు ఉన్నా కూడా సరి చేయండి నా ఏ బలహీనత ఉన్నా సరి చేయండి ప్రభ మీకు ఆయాసకరమైన ఏ క్రియ జరిగినా కూడా తండ్రి వాటిని మీరు క్షమించి ప్రభ ఆ మీ సన్నిధిలో ఒప్పుకున్నట్టు వారికి ఒప్పింపచేయి పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఆదరణ కార్తో ప్రతి కుటుంబంలో ఆదరణదా ఇచ్చేయండి ఇంకా ఏమేమి ప్రభ నా తండ్రి తోటి ప్రతి కుటుంబంలో ప్రభ ప్రార్థిస్తున్నారో వారి యొక్క ప్రత్యేక ప్రార్థనలో మీరు తోడయుండండి ఆత్మకారుణి జరిగించండి అగ్ని కంచం వేసి ప్రతి బిడ్డను భద్రపరచండి నా ఎస్సీఆర్ నా మీ యొక్క ఘనమైన కారంలో గొప్ప కార్యంలో వివరించుటకు ప్రభ సాక్షులుగా నిలబెట్టాడు ఆయన జీవితాల్లో ప్రభలతండి ఆటంక పరుసల శక్తులు మనసు చీకటి దురాత్మ సమూహాలని మీ యొక్క పరిషత్ అగ్నిచేత కాల్చి ప్రభ ప్రత్యేక బిడ్డల జీవితంలో విడుదలని కలిగచ్చేయండి నాయన నా తండ్రి నృపలో ప్రభ ప్రతి ఒక్కరు వర్ధిలాల నా తండ్రి సహాయం చేయండి ఏసీ నా తండ్రి జ్ఞానం అందు ప్రభ నా తండ్రి తండ్రి దయ ఎందు మీరు మేము వర్ధిలినట్లు మీకు పరిశుద్ధ చేత బలంగా అభిషేకించండి రెండంతల ఆత్మచేత తండ్రి వెళ్ళిషాను మీరు దీవించినట్టుగా ప్రభ ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి కార్యం జరిగించండి మినిస్ట్రీలో బ్రదర్స్ సేవకు వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు దారంతటిలో పెట్టండి నాయన మీకు దూతుల కాపుదలతో నడిపించండి ఆటంకాలను బంధించండి ప్రభ విస్తారమైన సేవ ఉన్నది ప్రభా కోతకు నా తండ్రి ప్రభ మరి కొనుకోసే వారు కొదువై ఉన్నారన్న తండ్రి నీ యొక్క తీవ విస్తారంగా ఉన్నాం ప్రభా ప్రాంతాలన్నింటిలోకి బిడ్డలు నడిపిస్తున్నారు గొప్ప కార్యాలు ఆత్మల సంపాదనలో వారు పడుతున్న ప్రయాసం అంతటినీ కూడా మీరు ప్రతి ఆత్మను రక్షించండి ప్రభ అతడి వాక్యం విన్న ప్రతి ఒక్కరు బలపడినట్లు ప్రభ నీ యొక్క ముఖ దర్శనం వారికి కలుగచ్చింది నీకు వాక్యం చేత దర్శించినందుకు నీకే వందనాలు తెలుస్తూ ఈ రాత్రి కాల సమయం అందు ప్రభ మా యొక్క సన్నిధిలో పెడుతున్నాం ప్రభ తండ్రి వీక్ లేచి మిమ్మల్ని శుభించినందుకు మనకు అందుకని దినం అనుగ్రహించమని బలపరచమని దీవించమని దర్శించమని ఏసయ్య ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఏ సుకరి స్రజానికి స్థూరం దేవానికి వందనాలు తండీ ముఖ్యంగా దినవత మనం కాల్చి కాపాడి సజీవనికలా నిలబెట్టిన దేవానికి పొందనాలి తండ్రి దేవములు ఇప్పుడ దేవానికి స్థూద్రం దేవ వాక్యం ధర దేవ మీరు మాతోని మాట్లాడిన దేవానికి వందనాలు ఏ స్వజానికి స్థూద్రం దేవాక్యం సరే మేము జీవించాలా దేవా దేవ వాక్యం జీవితంలో అవలభించుకోవాలా ఇతరులు మేము ప్రకటించాలా దేవా అలాంటి జీవితం మీరు మాకు ధైర్చని దేవా ఈశ్వరాజానికి స్తోత్రం దేవా ఐశ్వరి సజానికి వందనాథండి దేవా మీరే ఆత్మకార్యం చెరిగించండి ముఖ్యంగా దేవా నరసమని ముట్టండి దేవా ఆ బిడ్డ ముట్టి తాకి స్వస్థపరిచి విడదలా దచ్చేసి ఆ గుడ్డు మన మీరు రక్షించుకోండి దేవా దేవానికి స్తోత్రం దేవా ముఖ్యంగా అమ్మ వస్త్రంగా ముట్టి తాకి స్వస్థపచ్చం దేవా మీ గాయంలో స్వస్థ ఉంది మూడదన్న దండి ముట్టి తాకి స్వస్థపరిచి ఆ కుటుంబాన్ని మీరు రక్షించుకొని దేవా ముఖ్యంగా దివరా చిన్న హార్ట్ కిడ్నీ ముట్టి తాకి స్వస్థపచ్చం చిన్న ముట్టి తాకి స్వస్థపచ్చం దేవా ఆ కుటుంబాల కూడా సమాధానం శాంతి నెమ్మది దైచేజీ ఆ కుటుంబాన్ని మీరు రక్షించుకోండి ఈశ్వరాజానికి స్థూద్రం ఐశ్వర్ సజానికి వందనాథండి దేవా మీరే ఆత్మకార్యం జరిగించండి ముఖ్యంగా దేవా మరి ఇంకో సిస్టర్ ని దేవా దేవా కుటుంబంలో సమాధానం శాంతి నెమ్మది దయించండి దివా బ్రదర్ ని ముట్టండి దేవా తల వదులుకొని హరికాల వారికి ముట్టండి నరా నరాలు రక్త పురుషుణ దండి ముట్టి తాకి స్వస్థత బుడదలా దచ్చేసి దేవా బుడలను మీరు రక్షించుకొని దేవాన్ని కృపలో బద్రపరచుకున్న దేవా ఐశ్వజానికి స్కూందరం శ్రీనివాస్ బ్రదర్ ముట్టుకుండి దేవా దేవానికి ఇస్తున్నప్పుడు తన మొదలుకు నరికాల వరకు ముట్టండి దేవ నరణం రక్త పురుషులు తెచ్చి నీకు గాయపడిన సంత ముట్టి తాకి స్వస్థపరిచి దేవ మంచానగం తెచ్చి తన భార్య సమాధానం పడి కలిగి ఉండాల దేవాళ్ళ కుటుంబంలో సమాధానం శాంతి నెమ్మది దయచేసి ఆ కుటుంబాన్ని మీరు రక్షించుకోండి దేవా ముఖ్యంగా ఇద్దరు బాబులను ముట్టండి దేవా ఆ యొక్క ఇద్దరు బాబులను ముట్టి తాకి స్వస్థపరచండి దేవా నీ గాయంలో స్వస్థత ఉంది దేవా దేవానికి ముట్టి తాకి స్వస్థత దయచేసి విడుదల దయచేసి ఆ బిడ్డలను దేవానికి ఇస్తున్నారు ఆ రక్షించుకొని దేవాని నామానికి మయమించుకునిక స్వాతి వాళ్ళ కుటుంబం దేవా ఆ కుటుంబంలో సమాధానం దండి ఆ కుటుంబంలో కట్టబడలు ఇస్తున్నా మీరే కార్యం చెరిగించండి దేవా అటువంటి తొలగించి ఆ కుటుంబాన్ని మీరు రక్షించుకొని దేవాని నామానికి మహిమ కలగాలి ఏ సజానికి ఇస్తూ ఉద్రం ఏ స్రజానికి ముందనాన్ని ముగి గారు ఎని కృష్ణం అలజు గారి దేవా అక్క సిస్టర్ ముట్టి తాకి శ్వాస్థ తాకి కూడా దేవానికి ఇస్తూ ఉద్రం తెలుస్తే రక్షించుకొని దేవానికి ఇస్తూ దేవా ఏ సజానికి ముందనాంతనికి కావిష్టం దేవా ఒక కన్నను ముట్టడం వాళ్ళకి స్థానం ముట్టండి ఆ కుటుంబాలను కూడా మీరు రక్షించుకొని దేవాని నానికి మహిమ కలగాలి దేవ మీరే ఆత్మకార్యం జరిగించి దేవా ప్రత్యేక శోధన అడ్డు నగకలు తొలించి కుటుంబం రక్షించుకోండి వారి కేదర్శిస్తున్న ముట్టడం దేవాలకు మీరు ప్రతి కుటుంబాన్ని మీరు రక్షించుకొని ప్రత్యేక కుటుంబాల సమస్యల నుంచి బుడదలా దయచేసి దేవానికి స్తోత్రం చేసి దేవా ప్రతి కుటుంబాల సమాధానం దించండి ప్రతి కుటుంబాల మీరు రక్షించుకొని దేవాని అమానికి ఘనత మహిమ కలగాలి ఐ మీరే కార్యం జరిగించామని ఐశ్వృష్ణ రక్షణండి ఆమెన్ వర్షద్రవకు సర్వశక్తిమంతుల ప్రభావ జీవన్ వల దేవ నీకే కృతజ్ఞతలు తండ్రి దేవాత ప్రభావ మాతో మాట్లాడే ప్రభా మరి మేము ఏ విధంగా జీవించాలో అది మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు ప్రభా దేవాచప్రభ మాలో ఉన్న ప్రతి ఆయనకరమైనది తీసిపోయమని ప్రార్థించండి మాకు చూపించాలి పెడతాం ప్రభావ మరి న్యానికి మేము విద్యార్థి నడుచుకోవాలి దివ ప్రతి రోజు వాక్యాలు ఉంచడము కానీ యసుప్రభ దాని ప్రకారం మేము నడుచుకుంటలే మనం క్షమించమని ప్రార్థిస్తుండండి దేవ యసుప్రభ ఈ కీతట్లో కూడా ప్రభా నీ వాక్యాం సారంగా మేము నడవాలా దివా చెప్తున్నారు ప్రభా వాక్యము కానీ దాన్ని మేము గట్టిగా పట్టుకుని నడవాలా ప్రభా భిన్న మర్చిపోకుండా ప్రతి వాక్యాన్ని జ్ఞాపకార్థంగా పెట్టుకునేలాగా సహాయపడమని ప్రార్థిస్తుండీ మేము అమలు వాటిని మేము నేర్చుకుంటే అనేకలకు మేము ప్రకటించాలని సత్యాన్ని ప్రభా మరియు మాలో ప్రతి ఆస్తికాలి తొలగించని ప్రభా నీ యొక్క సహాయం నడిపించండి దేవాయచ ప్రభ మళ్ళీ ఎలాంటి మోసంలో పడకుండా జాగ్రత్త పడలేక సాయపడమని ప్రార్థిస్తుంది మోసకరమైన ఈ ప్రభా మరి మీరు అన్నారు ప్రభా మరి ప్రతిరోజు కూడా ప్రభా మరి ఫస్ట్ కమెంట్మెంట్ ప్రభా మరి ప్రతి విషయంలో కూడా ప్రభా జాగ్రత్త మరి మధ్య సభ ఇరవై నాలుగు ఎవరు మోచపోకుండా చూసుకోవడం చెప్పావు ప్రభా కాబట్టి ప్రభా ప్రతి వాక్యం చెప్తున్నారు కానీ ఏ వాక్యము ప్రభా మరి ఎవరైతే బోధిస్తున్నారో ప్రభా వాళ్ళలో మీరుండి మాట్లాడలే దేవుడు ప్రభా కాబట్టి ప్రభా మేము ప్రతిదీ గ్రహించాలా ప్రతి వాక్యం మేము అర్థం చేసుకునే మరి వీటన్నిటికీ కూడా ప్రభ నీ సాహింఛత అనే ప్రభా మళ్ళీ నీ యొక్క కృపచత మాకు నడిపించమని ప్రార్థిష్టం తండి నీ యొక్క సాహింఛత మాకు నడిపించం ప్రభావ ప్రతి వాక్యాన్ని కృభ మేము స్థిరమైన పున్నది మేము నిలబడాల కాబట్టి ప్రభా స్థిరమైన పున్నది ఏదో మాకు చూపించమని ప్రార్థిష్టం ప్రభా దేవా ప్రభా మళ్ళీ ప్రవక్తలు అప్పసులు వేసిన పునాది మేము కట్టబడాలి ప్రభా మమ్మల్ని అట్లా నడిపించమని తండి మీరు మాకు సానిపడమని ప్రార్థిష్టం తండీ దేవాయజ్ ప్రభ ప్రేదాంశాలు ఉన్నాయి ప్రభా మరి దాంట్లో ప్రభాని ఒక ఆత్మకారం చేరిగించమని ప్రార్థిస్తుంది దేవాయజు ప్రభా రవికాంత్ బ్రదర్ స్వాతి శిష్ట విషయంలో ప్రార్థిస్తుండీ వారి బట్ల వదిలి శాంతి సమాధనం ఐక్యత దయచండి ప్రభా దేవాజ ప్రభా వాళ్ళలో ఉన్న ప్రతి బలహీనతం కద్దించి కొట్టివేయండి ఒకరి ఒకరు అర్థం చేసుకుని నడుచుకునేలాగా సహాయపడమని ప్రార్థిస్తుంది దేవ వాళ్ళ హస్బెండ్ లో ఉన్న ప్రతి సాయినస్ని ప్రభా ఈజు ప్రస్తున్న నామంలో గద్దించి కొట్టివేసి ప్రభా తనకు మార్మల్సిన దయచేయమని ప్రార్థిస్తుండండి ఆ కుటుంబం అంత రక్షణకి రావాలా దేవాయజు మరి కోట్ల కేసు అవుతుంది కాబట్టి ప్రభా ఆ కేసుని ప్రభావం మీరు గద్దించి కొట్టి భార్య భద్ర మధ్యల సమాధానం ఉండేలాగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తుంది దేవాయత్స ప్రభావ ఇద్దరు కలిసి మలిసి జీవించాలా మరియు విషయంలో మీరు గోపకారం ప్రభావ వారి మీద చేసిన ప్రతి ఒక్క మంత్రమా తంత్రమా దగ్గమ యేసుకృష్ణ నామంలో గద్దరిచి వెళ్ళిపోతుంది ఈశుకృష్ణ నామంలో అజ్ఞాపిస్తున్నా దేవాయ చిన్నబాబు చెట్టుకుడు ప్రభాన్ని ఒక అగ్ని కవచాలు వేసి పెట్టండి ఏ దృష్టికరణ కనబడుకున్న ప్రభాన్ని యొక్క రక భద్రపరచుకోమని ప్రార్థం తండి దేవాయ మరి ఆ కేసులో కూడా ప్రభావం మరి ఎవ్రీ మంత్ కూడా ప్రభావ మరి కోర్టుకి వెళ్ళాలంటే కూడా ప్రభా అది చాలా అమ్మాకరంగా కనిపిస్తుంది కాబట్టి ప్రభా బాబు విషయంలో దేవాయ ప్రభ తల్లిదండ్రి ఇద్దరు మధ్యలో బాబు ఉండాలా ప్రభా మరి మీరు చెరిగించండి దేవాయత్స ప్రభా తల్లి తండ్రి బాబు ముగ్గురు కలిసి ఒకే ఫ్యామిలీగా ఒకే కుటుంబంగా ఉండేలాగా సహాయపడమని ప్రార్థిస్తుంది అండి ప్రభా ఆ మంత్రగాన్ని కూడా మీరు మార్చివేయండి దాన్ని కూడా మారుమంచు పొంది రక్షణకి రావాల్సిందే ప్రభా మీ యొక్క ఆత్మకార్యం చెరిగించమని అదే రీతిగా ప్రభా మరియు బాబు హర్షశావంత్ బాబు మరియు ఇంకొక బాబు ప్రభావ వారిద్దరు యాక్సిడెంట్ నుంచి ప్రభా వారి ప్రాణాన్ని కాపాడినందుకునే వందనాలు ప్రభా దేవాయ ప్రభ ఆ గాల మీద తాకిముటి స్వస్థపరిచి మరి సంపూర్ణమైన ఆరోగ్యం వారికి దయచేయండి ప్రభా అదే రీతిగా ప్రభా వారి కుటుంబాన్ని కూడా ప్రభా మీరు ఆదరించండి కావాల్సిన అవసరం ఆ కుటుంబాన్ని మీరు రక్షించుకోమని ప్రార్థింపించండి దేవాయత్స ప్రభా అదే రీతిగా ప్రభా డాక్టర్స్కి కూడా చక్కటి జ్ఞానం ఇవ్వండి ప్రభా టమెంట్ మంచిగా ఊపికవత చేసేలాగా సాయపడమని ప్రార్థింపించండి దేవాయత్స ప్రభావ మరి నవీన్ బ్రదర్ విషయంలో ప్రార్థన ప్రభావ ఆ బ్రదర్ని కూడా మీరు తాకిమ్ముటి స్వస్థపరచండి తను కూడా సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం దయించిన ప్రభావా తనకున్న యూరిన్ ఇన్ఫెక్షన్ నుంచి బిడ్డలా దయించండి మరి మీరే తాకి ముటి స్వస్థపరిచి ఆ బిడకు సంపూర్ణమైన ఆరోగ్యం దయచిమని ప్రార్థిస్తుంటుంది అదే రీతిలో ప్రభా రవి బ్రదర్ విషయంలో ప్రార్థిస్తుంటుంది ఆ బ్రదర్ కూడా మీ తాకి ముట్టి స్వస్థపరిచండి ఆ కిడ్నీలో ప్రభా ఆ యొక్క హార్ట్ లో ప్రభా యొక్క జీవోన్ని కుమరించండి అక్కడున్న ప్రతి ఒక్క బలహీనత ఈ చిన్నమంలో గద్దెసిన విడిచి వెళ్ళిపోవలసింది మరి తన ఆవిలన్నింటిలో కూడా ప్రభావ ఎక్కడైతే చీకటి ఉందో వాటిని గద్దించి కొట్టివేసి ప్రభావన్ని యొక్క వెలుగుచిత నింపి ఆ బ్రదర్ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా తను లేసిని సాక్షిని పంచుకోవాలండి నువ్వు ఆత్మకారం జరిగించని ప్రభ అదే రీతిగా ప్రభా ఆ యొక్క చిన్న పాప విషయం కూడా ప్రభా నువ్వే గొప్ప కార్యం జరిగించిన ప్రాణాలు కాపాడినందుకు నీకు వందనాలండి ఆ బిడ ప్రభ కాబట్టి ప్రభ అవన్నీ ఏ చుక్ర సునామంలో ప్రభా స్వస్థత పొందేలాగా సహాయపడమని ప్రార్థిస్తుందండి ఆ కుటుంబాన్ని అంతా రక్షించుకోమని ప్రార్థిస్తుంటండి సర్వశక్తంలోకి నడిపించుకోమని దేవాయత ప్రభావ ప్రతి వారికి సహాయపడమని ప్రార్థిస్తుంటుంది సాయమన్ బ్రదర్ విషయం కూడా ప్రార్థిస్తుంటండి మరి సాయిమాన్ బ్రదర్ కూడా మీరు తాకి ముందు స్వస్థపరచండి దేవాయతు మన రిజల్ట్స్ విషయంలో ప్రభావం మీరు ఆత్మకర్యం జరిగించండి అక్కడ ఉన్న అధికారులతో మీరు మాట్లాడే ప్రభా ఆ ఎగ్జామ్ అంతట్లు కూడా ప్రభావ మంచి మార్కులతో పాస్ అయ్యేలాగా సహాయపడమని ప్రార్థిస్తుంటుండి రిజల్ట్ ప్రభావ గొప్ప విజయం దాయిచ్చేయండి ప్రభావ దేవాయతు ప్రభావ మీరు గొప్ప విజయం ఇచ్చినట్లనే ప్రభావ మేము విశ్వసిస్తున్న నమ్ముతున్న ప్రభావ మరి జరిగినందుకు నీకు వందనాలి ప్రభావ దేవాయతు ప్రభావ ప్రతి వారిని ఒకటి కూడా భద్రపరచుకోమని ప్రార్థిస్తుంటుంది దేవాయచ ప్రభావ రేణుక సి పెద్ద విషయాన్ని కూడా ప్రార్థిస్తుంటుంది ప్రభావ వారిద్దరి మధ్యలో శాంతి సమయత దయించండి ఒకరి పట్ల ఒకరు ప్రభావ నీ నీతిని సత్యని ప్రకటించి బిడ్డలుగా తయారు చేయండి ప్రభావ ఎక్కడికి వెళ్ళిన మరి వారికి మీరు తోడై ఉండండి చిన్న చిన్న వాటి అన్నింటి నుంచి వరేలా దయచేయమని ప్రార్థిస్తుంది సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయించండి తన రేణుక స్థానాన్ని తాకి ముట్టి స్వస్థపరిచే ప్రభా ప్రబిడకి ప్రతి గాయంలో ప్రభావ నీ యొక్క సంపూర్ణమైన ఆరోగ్యం దయించమని ప్రార్థిస్తుంటుంది నీవాయి ప్రభా ప్రతి కిలోని గద్దించి కొట్టి వేసే ప్రభావ నీ యొక్క మిల్లు చేత నింపండి మీరు వాయిస్ ప్రభావ ఇంకా ఎంతమంది అయితే ఉన్నారు ప్రభా వారి అందరినీ ఒక జ్ఞాపకం చేసుకోండి వారికి అందరికీ సంప్రమైన ఆరోగ్యం దా ఇచ్చిన ప్రభావ బ్రదర్స్ సేవకు వెళ్లి తిరిగి వస్తుంటారు ప్రభా వారికి అందరికీ మీ యొక్క అస్తం తోడించి నడిపించినందుకు నీకు మందనాలు ప్రభావ గొప్ప వారికి ఇచ్చినందుకు నీకు మందనాలు అవుతుంది రే ప్రభా కేం గ్రూప్ ఉన్న ప్రతి బ్రదర్స్ ని సిస్టర్స్ ని దీవించండి ఆశీర్వదించత నింపండి ప్రభా వారు ఆత్మ మన జీవితంలో ప్రభావం అంచనా వేలకు సాయపడమే ఆదిస్తుంటారు మరి సేవ జీవితం పరిబలితాన్ని దయచేసి పనిలో నిగ్నమైపోయే బిడ్డలుగా తయారు చేయమని అక్కడికి ప్రతిబిమని తొలగించి నా జీవానికి పరిస్థితులు కృప శాంతి సమాధానం మా కుటుంబం పతి కుటుంబం జీవన కృపా క్రమైన కృప జీవనకి పశ్చాకాలం కూడా ఉండు కాకర్ బ్రదర్ ప్రైజ్ లా బ్రదర్ ప్రైజ్ లా సిస్టర్స్ అందరికి అతనే బ్రదర్ సుజాత సిస్టర్ అరే ప్రైజ్ లాపక్క సిస్టర్